స్తున్నారు ఎందుకంటే మూడు నెలల నుండి మందు నెలల్లో మనం సరైన సమయానికి మా సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం ప్రారంభిస్తున్నాం వ్యక్తులు కూడా దాదాపు ముప్పై మంది విషయాలు అది అభినందించే గొప్ప విషయం వ్యక్తిత్వ వికాసంలో ఒక ముఖ్య అంశంగా చెప్తుంటారు మనం ఏ ఒకే పని ఒకే స్థానంలో చేద్దాం రెండో పని వద్దకుంటాం కానీ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ అదే సమయంలో సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ ఉంటుంది మనం అంతా దాదాపుగా పది పది సంవత్సరాల నుండి మొదటి ఆదివారం వస్తున్నాం మొదటి ఆదివారం వింటున్నాం అంటే ఏం చేయలేమో మనం సమాజానికి అనేది నా ప్రశ్న సంస్థగా ఒక యూనిటీ హైకమర్చలతో కొన్ని కార్యక్రమాలు చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి మా వ్యవపార్టీ సంస్థ స్థాపించి యాభై సంవత్సరాలు అయినది ఈ సంవత్సరం అంతా యాభై యాభై పండుగ చేసుకోవాలని అనుకుంటున్నాను మేము నూనూ మీ సార్ నూటిన యోగ శ్రీనాసులు అన్నట్టుగా గడ్డం మిషన్ రానప్పటి నుండి నేను సభ్యులు మీటింగ్ రోజు సమావేశం రోజు గడ్డం తీసుకోవడానికి ప్రయత్నించేవాళ్ళు మూడు రెండు కనిపించాలి నా ప్రోడన్ చాలా మందికి అనిపిస్తున్నారు మీరు ఈరోజు మొదలు పెడితే మళ్ళీ మీరు యాభో యాభై సంవత్సరాల సంస్థని ముందుకు దర్శించగలుగుతారు ఒక పది మంది మార్గదర్శనం చేయడానికి అవకాశం ఉంటుంది సంస్థ అంటే ఉదాహరణ చెప్పినట్టుగా మనకే ఇచ్చిందని అనుకుంటా మనం సంస్థకే ఇచ్చామని ఆలోచించండి జీవితం ఎట్లాగూ గడుపుతూనే ఉంటుంది కొంచెం మంచిగా ఎక్కువ ఉంటాయి కాని మన ద్వారా ఒక గిఫ్లజీకి వెలుగునిచ్చాం అని మనకు మనం ఆ తృప్తి మన మనం ఏదో ఎవరెస్ట్ శిఖరాన్ని పెట్టాల్సిన అవసరం లేదు మనం ఉన్న చోటనే కొంత మార్పు మనం ఉన్న వీధిలో కొంత మార్పు మన చుట్టూ కొంత మార్పు చేయడానికి ప్రయత్నం మనం కూడా ఒక సవిధాన్ని ఆగుద్దాం అటువంటి విషయాలు ఆలోచించండి ఇప్పుడు అందరి ఆరో సంవత్సరంలో మీరు పాల్పరచుకోండి తర్వాత కార్యక్రమాలు ఇవ్వాలి చాలా ఉంటాయి ఎక్కువ ఉంటాయి చెప్పుకుంటాం దాంట్లో మీరు ఆలోచించి అభివృద్ధి తీసుకుంటే బాగుంటుందని మరోసారి మీకు సదులయంగా మనవి చేస్తూ సమావేశాన్ని ప్రారంభించాల్సింది మొట్టమొదట నమస్కారం ఇలా కాగితాలు కాశీని ఉన్నాయా నేను ఇచ్చినవి ఇంకా కొందరు ఆలస్యంగా వచ్చిన వాళ్ళని డిస్ట్రిబ్యూట్ చేసేది అందరికీ వచ్చాయా అందుకే మరి అడగాలి కదా బహుశా మీ పెన్ను ఉంది అనుకుంటున్నా మరి పెన్ను లేని వాళ్ళు ఎవరన్నా చెప్తే ఒకరికి నేను ఇవ్వగలను పెన్ను తీసుకుని రాని వాళ్ళు ఇంకో వైట్ స్లిప్ ఆయనకి ఇచ్చేసేయండి మీరు అట్టి పెట్టుకునవచ్చును మినహాయింపులేలానని నానా రవీంద్ర నువ్వు కూడా ఇలా ఒక్కొక్క నిమిషం ఒక్కొక్కరు వస్తూ ఉంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి ప్రారంభించడానికి అవరోధాలే ఈ రోజు నేనొక పదిహేను నిమిషాల ముందు ఈ సమావేశ స్థలికి రావడంతోనే మిత్రులు పలకరించి ఈ అక్షర ప్రసాదాన్ని ఇచ్చారు నాకు ఈనాడు దినపత్రికలో సంపాదకీయం పేజీలో సాధారణంగా లేదు కొంచెం పక్కకు ఎడమకో కుడికో ఆధ్యాత్మిక పరమైన మంచి మాటలు చెప్పేటువంటి శీర్షిక ఇది అంతర్యామి అని చెప్పని చాలా మంది చాలా సంవత్సరాలు వారిని కోరుతూ వచ్చినప్పటికీ ఎందుకో వారు మరి ఒక రెండు వందల పైచిలుకు అనుకుంటాను టూ హండ్రెడ్ రెండు శీర్షికలను ఎంపిక చేసినటువంటి వాటిని అంటే నిజానికి సంవత్సరానికి మూడు లెక్క పెడితే ఇన్ని సంవత్సరాల్లో కనీసం నేను అనుకుంటాను ఒక ఆరు వేలు ఏడు వేలు వచ్చి టూ థౌజండ్ త్రీలో కూడా మరి అంతర్యం ఉందా అనేదా నాకు తెలీదు కోని లెక్కల గురించి కాదండి నేను చెప్పేది అనేది ఏంటంటే ఏ రెండు సెలెక్ట్ చేయాలనేటువంటి దానికి వాళ్ళు తర్జన పడుంటారు ఇదే ఈ పలానా సంవత్సరంలో వచ్చినవన్నీ ఒక బాల్యుము రెండో బాల్యూ మూడో బాల్యూ కాదు కదా ఎంపిక చేసినటువంటి అందుకని ఎవరో మహానుభావులు పుణ్యం కట్టుకుని ఉంటారు మనం అభినందించదగ్గ అంశమే ఇది చూస్తారంటారు ఇవ్వను కదా ది కాదు నేను చెప్తా కదా అన్ని న్యూస్ స్టాండ్స్ లలోనూ దొరుకుతుంది అవన్నీ నేను చెప్తాను ఒక రహస్యం అని నేను అన్నాను కాబట్టి అది ఏంటని మీరు అడగకూడదు చెప్పేస్తే రహస్యం కాదు అది చెప్పకుండా ఉంటే బాగుండేది కదా అంటే చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు చెప్తాను అని అర్థం ఇప్పుడు ఆ కాగితం ఎందుకు ఇచ్చారు అని మన మిత్రుడు ఒకరు ప్రశ్నించారు ఇప్పుడు అర్థం అవుతుంది మీకు ఆ కాగితం ఎందుకు ఇచ్చాను ఆ కాగితం ఇచ్చాను కాబట్టి నేను చెప్పిన పని ఆ కాగితంతో చెయ్యండి అని అర్థం తప్ప మరొకరు చెయ్యొద్దు అని అర్థం ఇవన్నీ చాలా చిక్కుముడు మీకు ఎందుకు నేను కదా మీకు ఎందుకు అడ్రస్ వివరం ధర ఎక్కడ దొరుకును ఎన్ని కాపీలు చెప్తాను అందులో పుస్తకాలు తొని చదివి అలవాటు ఉన్న వాళ్ళకి చెప్పకపోతే మా పాపం చేసుకున్నట్టు లెక్క చాలా పవర్ఫుల్ అండి మా మార్తి కిరణ్ గారు వస్తున్నా వస్తున్నా మనం రానున్న ఒక పది నిమిషాలు ఒక మంచి సంకల్పం చెప్పుకుందాం ఏమిటా సంకల్పం అంటే ఈ రెండు జూన్ రెండవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల దాదాపు పది నిమిషాల సమయంలో మీరు ఒక రకమైన మానసిక స్థితిలో ఉన్నారు కొంచెం ఆకలిస్తూ ఉండవచ్చు సాయంత్రం కార్యక్రమాలు పొద్దునుంచి లేచినందు వల్ల జరిగినటువంటి అనుభవాలు ఇవన్నీ కలిపి ఒక మానసిక స్థితి ఒక్క క్షణం ఈ మానస్థితి కన్నా భిన్నంగా అతీతంగా ఉన్నతంగా ఒక భవిష్యత్ దర్శనం చేయటానికి ప్రయత్నం చేయండి నా అభిప్రాయం ఏమిటంటే మరి సుదూర భవిష్యత్తు ఓ ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు అంటే చాలా కష్టం కొంత పరిణతి ఉన్నవాళ్లు బహుశా అంచనా వేయగలుగుతారు వయస్సును బట్టి మనం చదువుతున్న దాన్ని బట్టి అంత పరిణతి లేనప్పుడు ఒక పది సంవత్సరాలు అనుకున్నా కూడా కాలవ్యూహుతి సరిపోతుంది అంటే ఆ స్వాతంత్రాన్ని నేను మీకే వదిలిపెడుతున్నాను అంటే నా అభిప్రాయం ఏమిటంటే అంతకన్నా దూరం మేము ఊహించటం కష్టం మా ప్రస్తుత పరిస్థితుల వల్ల అని అనుకున్న ఫస్ట్ ఆప్షన్ ఏటా ఫస్ట్ ఆప్షన్ టెన్ ఇయర్స్ లో అంటే పది సంవత్సరాల తరువాత అంటే రెండు వేల పదమూడు జూన్ లో మనం మాట్లాడుకుంటున్నాము రెండు వేల ఇరవై జూన్ నాటికి అంటే పది సంవత్సరాల కాల వ్యవధిలో మీరు ఏమి సాధిద్దామనుకుంటున్నారు ఆనాడు మీ స్థాయి ఎలా ఉంటుందని ఊహిస్తున్నారు ఇప్పుడు ఉన్న దానికన్నా ఏ నైపుణ్యాలు ఏ సామర్థ్యాలు మీకు కావాలని అనుకుంటున్నారు అనేటువంటి దాన్ని వ్రాయాలి నంబర్ టూ అదేవిటి సార్ మేము తక్కువ అంచనా వేస్తున్నారు పది సంవత్సరాలు ఏమిటి మేము ఇరవై ఇరవై ఏడు ముప్పై ఏళ్లు మేము ప్రొజెక్ట్ చేయగలము అని గనక మీకు నమ్మకం ఉన్నట్లయితే తప్పకుండా ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు చేయండి అంటే అందువల్ల మీరు మొట్టమొదట ఏం చేస్తారంటే ఈ కాగితం మీద ఇందులో రహస్యాలు ఏమీ లేవు ఆ కాగితాలు నేను కాబట్టి మొట్టమొదట మీ పేరు రాసేయండి ఏం చేస్తారు మొట్టమొదట మీ పేరు రాయాలి దాని పక్కన ఇవాళ డేట్ వెయ్యండి సెకండ్ జూన్ రెండు పదమూడు అని డేట్ వేసేయండి ఒక లైన్ తీసేసేయండి దాని కింద నెక్స్ట్ మీరేం రాయాలంటే మీ ప్రొజెక్షన్ టైమ్ హొరైజన్ టెన్ ఇయర్స అంటే రెండు వేల ఏళ్ళ రెండు వేల లేదు ఇరవై ఏడు ఇరవై ఐదు మీరు ఏమనుకుంటారో ఆ టైమ్ హొరైజన్ రాసి మరో గీత గీసేయండి అంటే మీ పేరు ఇవాటి తేదీ మీరు అనుకుంటున్నటువంటి కాల వ్యవధి పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ముప్పై ఏళ్ళేళ్ళు కాలవ్యవతి గీసేసేది గీసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఏ కార్యరంగం గురించి మీరు ఈ భవిష్యత్ దర్శనం చేస్తున్నారో అది వ్రాయాలి ఇప్పుడు ఉదాహరణకి ఒక లక్ష్యం ఉండొచ్చు ఉద్యోగపరంగా ఇంకో లక్ష్యం ఉండొచ్చు సేవా ఇంకో లక్ష్యం ఉండొచ్చు అనేక అంటే ఇప్పుడు మామూలుగా మనము ఫిజికల్ మెంటల్ ఇంటెలెక్చువల్ ఎమోషనల్ స్పిరిచువల్ సోషల్ ఎకనామిక్ అని ఇన్ని వేర్వేరు ఆబ్జెక్టివ్స్ మనం సాధించదగిన లక్ష్యాలు ఉండేందుకు అవకాశం ఉంది అని చెప్పని మనం చెప్తాం అందుకని అందులో అన్ని చెప్పాలంటే మళ్ళీ మీరు నోట్ పుస్తకం తయారు చేయాల్సి వస్తుంది అంత వ్యవధి లేదు కాబట్టి ఒక ఐదు నిమిషాలు మాత్రమే నేను మీకు సమయం ఇవ్వబోతున్నాను కాబట్టి ఏ ఒకటో రెండో మూడో మీరు కార్యరంగాలు ఎన్నుకోండి నా చెప్పేది అర్థమవుతోందా అవునా ఆ కార్యరంగాన్ని రాయండి కింద ఇప్పుడు చదువు సంబంధించి లేదా చదువు విద్య రెండు చదువు ఉద్యోగం రెండు కొంచెం రిలేటెడ్ ఒక దాని మీద రెండు రోజుల ఆధారపడి ఉంటుంది ఆ చదువు ఉద్యోగం అని చెప్తే రాయండి లేదు ఆర్థిక లేదు ఇప్పటికే ఉద్యోగం చేస్తున్నాం సార్ ఇంకా చదువు ఏమిటి చదివితే చదువుతాను లేదు గానీ ఉద్యోగపరంగా నేను ఫలాన్ని నేను ఊహిస్తున్నాను లేదు నేను రిటైర్ అయ్యాను సార్ ఇంకో పదేళ్లు నాకు ఆరోగ్యం చక్కగా ఉంటుందని భావిస్తున్నాను ఈ పదేళ్లలో నేనెనుకున్న కార్యరంగం ఏం అని ఏం రాయదలుస్తున్నారో ఆ ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీ ఏరియా ఆఫ్ యాక్టివిటీ అని రాసి వాక్యాలొద్దు ప్రేరాలొద్దు తర్కం వద్దు అవునా వన్ టూ త్రీ ఫోర్ ఏం సాధింపదలుచుకుంటున్నారో అది రాయండి ఓ కింద గీతగివ్వండి గీసీ ఎలా హౌ ఎలా సాధిద్దాం అనుకుంటున్నారు దాన్ని మళ్ళీ వన్ టూ త్రీ ఫోర్ ఐదు నిమిషాలు చాలని అనుకుంటున్నాను అందరి దగ్గర కాగితాలు ఉన్నాయా ఏమా కదా కాగితాలు స్టార్ట్ దాదాపు రెండు పదిహేను అవుతోంది నా గడియారంలో ఐదు కన్నా ఒకటి రెండు నిమిషాలు ఎక్కువే కొసరిస్తాను నేను ఆరో ఏడో నిమిషాలు అనుకోండి నా గడియారంలో రెండు ఆపండి అని చెప్తాను దయచేసి ఆపండి పెన్ను లేదు నేనేం చేయను చదువుకున్న వాళ్ళం పెన్ను లేకుండా కదలకూడలే నా పెన్ను ఎవరికో ఇచ్చేసా కుర్రాడికి నీకు కావాలంటే ఆ కాగితం సరిపోదని అనుకుంటే నన్ను అడిగితే నేను ఇస్తాను ఇంకా ఒకటో రెండో కాగితాలు కావాలంటే ఇస్తాను కానీ పేజీలు నింపితే ఎక్కువ మార్కులు మాత్రం అనుకోకండి రాయకూడదు పెనులేదు పెను ఇంకోరి దానం చేశావు దానకు మించిన ధర్మం అన్ని సందర్భాల్లో పనికిరా నువ్వు ఎది పెద్ద తెచ్చావేంటి అంటే నలుగురు చేత రాయించగల సామర్థ్యం ఊరికే రాస్తూ నన్ను వినొచ్చు పెద్ద ఇబ్బంది లేదు ఆలోచన మనం సాధారణంగా ద్దకించే అలవాటు ఒక ఇంగ్లీష్ మేధావి చిత్రంగా అంటాడు దాన్ థింక్ అని చావన కష్టం గానీ ఆలోచించమంటే మాత్రం అబ్బా చాలా కష్టం అలవాట్లేదు నేను ఆలోచించను అనే జనం కూడా ఉంటారట మరి ఎందుకు ఎలా అవుతుందో నాకు తెలియదు గాని అసలు ఆలోచనకు సాన పెట్టడం అంటే ఎలా కత్తికి పదునున్నప్పుడే సానబెట్టినప్పుడే పదును వస్తుంది కత్తి కత్తెర పనిచేస్తాయి సుత్తికి సానబెట్టవలసిన అవసరం లేదు అది చేసే పని వేరు దానికి కావలసిన నైపుణ్యం వేరు అందుకని మన మేధస్సుకి మనం ఏ అలవాట్లు నేర్పిస్తే అది నేర్చుకుంటుంది ఇప్పుడు మనకు ఘన పదార్థం అని రవ వాయు పదార్థం మూడు రకాల పదార్థాలు ఉన్నాయని మనం నేర్చుకున్నాం ఘన పదార్థం మరి ఇంకేదో చేస్తే తప్ప తన ఆకారాన్ని కోల్పోదు ద్రవ పదార్థం కనపడే లక్షణం ఉండి ఏ ఆకారంలో ఉంటే ఆకారంలో ఇవిడిపోతుంది వాయు పదార్థం కనపడదు కాబట్టి మనం ఏదో ప్రెషర్ కుక్కర్ లాగానో లేక సిలిండర్ లాగానో కంప్రెస్ చేస్తే తప్ప దానికి సొంత ఆకారం అంటూ లేదు మనస్సుకి ఈ మూడింటిని కలిపిన మూడింటికి అతీతమైన ఒక స్వభావం ఉంది మొండికెయచ్చు నచ్చజెప్పొచ్చు నాకేం తెలియటం లేదు నువ్వేం చెప్తే అదే అని చెప్పని అనొచ్చు ఆ మనస్సు తత్వాన్ని అర్థం చేసుకోవటానికి మనం ప్రయత్నం చేస్తే లాభాలుంటాయి అని చెప్పని పెద్దలు చెప్తారు సునికరం పాపం కుర్రాళ్ళు మీరే ఉంది ఇప్పుడే ఏదో చివరికి లాస్ట్ మోమెంట్ లో పాయింట్ యాడ్ చేస్తారేమో నా స్వార్థం అది చెప్పిన దాంట్లో మీకు అర్థం కానిది అసౌకర్యంగా ఉన్నది ఏమన్నా ఉందా ఏడు ఏమమ్మా ఆలస్యంగా వచ్చావా పోనీ నీ పేరు డేటు అంటే ఇవాళ డేటు గీత గీసే దాని కింద ఓ పదేళ్లలోనో పదిహేనేనో ఇరవై ఏళ్లలోనో ఒక టైం ప్రొజెక్షన్ పెట్టుకుని అప్పటికి నువ్వేమౌదాం అనుకుంటున్నావు అనేది ఒక ఇరవై ఏళ్ల వ్యవధి పదిహేను ఏళ్ల వ్యవధి అని ఒక గీత గీసాయి ఏ రంగంలో చదువు ఉద్యోగం వ్యవహారం అది గీత గీసాయి ఏమవుదాం అనుకుంటున్నావు ఫస్ట్ ప్రశ్న రెండు మూడు నాలుగు పాయింట్స్ ఎలా అవుదాం అనుకుంటున్నావు ఏం చేస్తే అవుదామని అనుకుంటున్నావు ప్రధానంగా ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని లక్ష్యం బాగుంది ఏం చేస్తే ఐఏఎస్ ఆఫీసర్ అవుతావు త్రీ ఫోర్ అలా స్టెప్స్ నువ్వు అనుకునేది సాధించడానికి నీవు అమలు పరచదల్చినటువంటి కార్యాచరణ ప్రణాళిక మొట్టమొదట నేను ఐదు నిమిషాలంటే ఐదు నిమిషాలేనా అని అనుకుని ఉంటారు కొందరు రాసేసి నాలుగు నిమిషాలు మిగిలింది సార్ అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు అంటే సమయాన్ని వాడుకునే అలవాటు మనకు తక్కువైన కారణం చేత దేనికి ఎంత సమయం కేటాయించాలో అంత సమయం అవసరమా అదే సమయంలో ఇంకా ఎక్కువ చేయగలమా చేయలేమా అనేటువంటి అనేకమైనది అలవాటు లేని పనులు అలవాటు లేని పనులైనందువల్ల మనం ఆలోచించడం మత్తుగా ఇంకోడెవదో చెప్పింది విని తలూపటం చేలికాననుకునే జీవితానికి అలవాటు పడిపోతున్నాం మనం వచ్చిన ఇబ్బంది అది ఇంకా రాస్తున్నారా ఇంకో రెండు నిమిషాలు మాత్రమే వ్యవధి ఉంది యొక్క సమయం అయిపోయినప్పుడు అక్కడ ఆపేయమంటాను నిర్మోహమాటంగా ఇన్విజిలేటర్ పేపర్లు టైం అయిపోయిన తర్వాత లాగేసుకున్నట్టు మీ స్టిప్స్ అవి తీసేసుకుంటాను ఎందుకంటే ఇంకో గంట టైం ఇచ్చినా రాస్తారు మీరు మంచివాళ్ళు కదా లాస్ట్ మినిట్ ఎవిషన్స్ ఉన్నాయా అయిపోయిందా ఫినిష్ ఫైనల్ డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ లాగా రాసేశారు ఇంకా ఒక నిమిషం కాంతి కిరణాలకి నేరుగా ప్రసరించే గుణం ఉంది ఏదైనా అడ్డు తగిలినప్పుడు ఆగిపోతాయి అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అవుతాయి రిఫ్లెక్ట్ అవుతాయని చెప్పని అంటారు ఏ స్పష్టత ఏ స్వచ్ఛత మనకు ఉన్నట్టయితే సూటిగా భవిష్యత్ దర్శనం చేయగలమో అది అలవాటు ఆ స్పష్టత స్వచ్ఛత లో తనం ఏదైనా గనకు ఆ తర్వాత చూడలేవు ఆ కిరణాలు రిఫ్లెక్ట్ అవుతాయి బౌన్స్ బ్యాక్ అవుతాయి అసలు అప్పుడప్పుడు మీరు మీ కోరికను మీ లక్ష్యాన్ని రివైజ్ చేసుకోవచ్చు తప్పేం కాదు కానీ అసలు ఇలా ఆలోచించడం అలవాటు చేసుకోండి అని నా మనం ఆరు నెలల కోసారో ఒక కార్యరంగాన్ని గనక మీరు ఎన్నుకున్నట్టయితే ఇంకోసారి కూర్చున్నప్పుడు ఇంకో కార్యరంగాన్ని ఎన్నుకోండి ఇంకో కార్యరంగాన్ని ఎన్నుకోండి ఇలా ఒక పర్సనల్ డైరీ జోనల్ అంటే ఈ రోజు వంకాయ కూర తిన్నాను ఈ రోజు సినిమాకి వెళ్లాను టికెట్ దొరకలేదు ఇట్లాంటివి కాదు రాసుకోవాల్సినవి పనికొచ్చే అంశాలు భవిష్యత్తును నిర్ణయించే అంశాలు లాంటివి రాసి పెట్టుకున్నట్టయితే అసలు మీరు ఎలా ఆలోచించారు మీ నది గమనంలాగా మీ ప్రయాణం ఎలా సాగింది ఏ మలుపులు తిరిగింది ఏ తప్పులు చేశారు చేసిన తప్పుల నుంచి నేర్చుకున్నారా నేర్చుకోలేదా లేక కొత్త తప్పులు చేస్తూ తప్పుల కుప్పగా ఉప్పుల కుప్ప బదులు తప్పుల కుప్పగా తయారయ్యారా అనేటువంటి అంశాలు మీకు తెలిసాయన్నమాట అయ్యా సమయం అయిపోయింది దయచేసి నన్నలే నన్నలే ఒక ఇద్దరు లేచి పాస్ ఆన్ చేసేయండి ఎవరెవరైతే వ్రాసారో వాళ్ళు నాకు ఇచ్చేసేయండి మీ పేరు రాశారు రైట్ డేట్ వేశారు టైమ్ ఫొరైజన్ ప్రొజెక్షన్ చెప్పారు ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీ చెప్పారు కదా కుర్చేతో కలెక్ట్ చేయను ఆయన అని చెప్తున్నారు కుడి ఎడమ ఉన్నా పర్వాలేదు నాకు ఇచ్చేయండి నాకిచ్చేయండి నేను చెప్తా కదా నాకు ఇచ్చేయండి చెప్తా కదా రైట్ అన్న వచ్చేసినట్టేనా ఇంకెవరన్నా ఆఖరి వాక్యం రాస్తున్న రైట్ అయ్యా మీరు ఇక్కడ మారుతి కిరణ్ గారు నెహ్రూ గారు మీరు మీ ముగ్గురు ఇక్కడ కూర్చుని రవీంద్ర ఇక్కడ్రా చెప్తా కదా మీ దగ్గర పెన్ను దగ్గర పెట్టుకుని బాగుంది ఎన్నదగినది ఎంపిక చేయదగింది అనుకుంటే ఏ నెక్స్ట్ బెస్ట్ అనుకుంటే బీ నెక్స్ట్ బెస్ట్ అనుకుంటే సి అలా ఏబీసీ ఇచ్చేశాక ఏలన్నీ ఒక దగ్గర పెట్టుకుని మొత్తానికి నాకు ఏం చేస్తారు అది నలుగురు పది నిమిషాలలో నాకు ఇందులో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ తేల్చి చెప్పాలి ప్రయారిటీ వాట్ యూ కన్సిడర్ యాజ్ ది బెస్ట్ బర్తీ ఆఫ్ రికగ్నిషన్ ఎక్కువ తక్కువలు ఉన్నాయో నాకు తెలీదు మీరు ఆ పని కాన్సన్ట్రేట్ చేయండి సార్ రైట్ ఒక పని ఏమిటి ఎందుకు ఎలా వాట్ వై అండ్ హౌ నేను చెప్పాను ఫలాన్ని చేయమని నా మీద నమ్మకం కొద్దీ చేసేశాను ఏం లాభం సార్ అనుకున్నవాళ్తాయా చిన్నప్పుడు ఎవరో జ్యోతిష్కుడు చెప్పారు నేను ఫలాన్ని అవుతానని నాకేదో ఇంకోట అవ్వాలని ఉంది ఇలాంటి సషభిషలు రెండు ఫలానా కాల వ్యవధిలో నేను ఇది అని ఎప్పుడైతే మనం ప్రకటించడం జరుగుతుందో మన మనస్సు పనిచేయటం మొదలు పెడుతుంది ఇప్పుడు ఇటువైపు చూస్తే నాకు ఆ వ్యక్తి కనబడతాడు కళ్ళున్నాయి వెళ్తురుంది ఆ వ్యక్తున్నాడు నాకు కనబడతాడు నేను వెళుతురుంది కళ్ళున్నాయి అటు చూడకుండా ఇటు చూస్తే ఇంకోరెవరో కనబడతారు గాని ఆయన కనబడ్డు అంత స్పష్టం ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే ఏదో ఒక వేగంతో పయనించడానికి ప్రయత్నం చేస్తే మంచో చెడో ఎక్కువ తక్కువ అనుభవాలు గనకొచ్చినట్టయితే ఒక్కడుగో పదడుగులో వెయ్యడుగులో ముందుకేయటం సాధ్యమవుతుంది అసలు లక్ష్యమే నిర్ణయించుకోకుండా దశ దిశ నిర్ణయించుకోకుండా ప్రయత్నం మొదలెట్టకుండా ఇప్పటికీ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఏళ్ళు ఎలా గడిపాను అలానే ఒక ఇరవై ఏళ్ళు నలభై ఏళ్ళు దాని గురించి పెద్ద ఆలోచించవలసిన అవసరమేముంది అనేటువంటి తత్వం మనకు అపకారం చేస్తుంది ఇప్పుడు ఈ చేసిన ప్రయోగంలో తక్షణ ప్రయోజనం ఏమిటంటే మీ మనస్సుని శృతి చేయటానికి మనం ప్రయత్నం చేస్తున్నాం అంటే ఈ వ్యక్తిత్వ వికాసం ఎందుకు లాభం ఉపయోగం కలగటానికి ఉపయోగం అంటే ఏమిటి కేవలం స్వార్థమా స్వార్థము పరార్థము సేవ అన్ని కలిసి ఉన్నటువంటివి ఉపయోగపడతాయి మీరు ఇంకొకరికి చాలా సింపుల్ అది అయ్యా మీ స్లిప్స్ మీరు మాత్రం దిద్దకుండా ఏమి వేయకుండా మార్చేకి రూపాన్యాన్ని పాటించండి పక్క వాళ్ళకి ఇచ్చాడని అర్థం కదా చేయొచ్చు కావాలంటే నువ్వు ఏమి వేసి ఇంకో ముగ్గురి చేత ఏదో చేసుకో నాకు అభ్యంతరం లేదు వస్తున్నా వేణుగోపాల్ తెచ్చారా అది కూర్చోండి లేదక్కడ ఫ్యాన్ ఉంది అనుకుంటే కూర్చోండి నాకేం అభ్యంతరం లేదు ప్రాణం లేని ఘన స్వతహాగా చలన శక్తి లేదు ఒక రాయి ఒక కుర్చీ ఒక టేబుల్ ఒక అల్మారా ఎక్కడుందో మళ్లీ మన గంట తర్వాత రెండు రోజుల తర్వాత పది రోజుల తర్వాత వచ్చి చూస్తే అక్కడే ఉంటాయి కదిలే అవకాశం లేదు ఇందాక ఘన పదార్థం గురించిన తత్వం చెప్తున్నాను రెండోది ద్రవప ద్రవ అది పాలైనా నీరైనా తేనైనా పాదరసమైనా ఏదైనా దానికి ఒక స్వభావం ఉంది ఏమిటా స్వభావం పల్లె వెరుగు డిఫరెన్సెస్ ఇన్ ది లెవెల్ ప్లేన్ సర్ఫేస్ ఏదైతే ఉందో ఆ సర్ఫేస్ లో ఉన్నటువంటి తేడాలు ఆ తేడాన్ని బట్టి ఉన్న చోటి నుంచి లేని చోటికి ప్రవహించే ప్రవాహ తత్వాన్ని ద్రవపదార్థం కలిగి ఉంటుంది కాకపోతే చాలా థిక్ గా పాదరసంలాగా తేనెలాగా నిదానంగా ప్రవహిస్తుంది పలుచగా కనుకున్నట్టు వేగంగా ప్రవహిస్తుంది అంతే ఆ మాత్రం తేడా తప్ప ప్రవాహ తత్వం ఆ ద్రవ్య పదార్థానికి ఉన్నటువంటి సహజమైనటువంటి లక్షణం ఇక మూడవది కంటి కనబడదు కానీ దానికి కూడా ఒక ప్రవాహ తత్వం ఉంది ఏటా ప్రవాహ తత్వం ఉదాహరణకు నదీ ఒడ్డున గాని సముద్ర పొడ్డున గాని కొన్ని రోజులైనా ఉన్నటువంటి వాళ్ళు మీరు గమనించి ఏం గమనించి పగలంతా ఎండకి సిటీ మండిపోతూ ఉంటుంది ఆ రోడ్డు మీద నుంచి నీళ్ల వరకు ఉన్నటువంటి ఇసుక కూడా మండిపోతూ ఉంటుంది కాళ్ళు పెడితే మండిపోతూ ఉంటుంది కాళ్ళు అవునా ఆ నీళ్లు కూడా కొంచెం వేడిగానే ఉంటాయి సూర్యకిరణాల ప్రభావం అలా అవన్నీ ఉన్నప్పటికీ నిన్ను కానీ సాయంత్రం అయ్యేసరికి ఏమవుతుంది చల్లరి గాలి ఆ సముద్రం నుంచి నది నుంచి భూమిపైకి వస్తుంది అంటే ఒక ఇంటరాక్షన్ ఎక్స్చేంజ్ పరస్పరము మార్పిడి జరుగుతుంది అంతే ఒక చలన స్వభావం కలిగి ఉన్నట్టే కదా ఘన పదార్థానికి లేని తత్వం ద్రవ పదార్థానికి ఉంది ఫిజికల్ స్ట్రక్చర్ ఆఫ్ ది మైండ్ ఘన లోపల ఆలోచనలు మాత్రం ద్రవ పదార్థ లక్షణాలని వాయు పదార్థ లక్షణాలని కలిసి కలిపి ఉన్నట్టు నేను భావిస్తున్నాను నేను చదవలేదు ఆ సబ్జెక్టు ఆ చదివిన పెద్దలు ఎవరు ఉన్నారు వాళ్ళు చెప్తారు మీకు సమయం వచ్చినప్పుడు అంటే ఏమిటి వేగంగాను ఆలోచించగలదు నిదానంగా ఆలోచించగలదు మనం ఇలా స్లో పెట్టి ఇక్కడ నుంచి ఏదో తేనె వెళ్తోంది అనుకుందాం సడన్ గా మనం ఇలా అన్నాం రివర్స్టార్ట్ అవుతుంది సొంత తెలివితేటలు లేవు దానికి నీకు అర్థమైంది కదా అంటే లాస్ ఆఫ్ ఫిజిక్స్ అని మనం ఏమైతే అనుకుంటామో ఆ ఫిజిక్స్ యొక్క తత్వాన్ని బట్టి వాటి తత్వాన్ని బట్టి అవి ప్రవహిస్తాయి నేననేది ఏంటంటే ప్రకృతిలో భాగమైనటువంటి మనుష్యులం ప్రకృతి తత్వాల్ని మనం జీర్ణించుకుని ప్రకృతిలోని మంచి లక్షణాలను జీర్ణించుకుని మానవులుగా ఇతర మానవులు మనల్ని చూసి ఆనందించేలా మనం గర్వించేలా సమాజం మనల్ని మెచ్చుకునేలా మన ప్రవర్తనలు నడవడికను లక్ష్యాన్ని ఎందుకు మనం నిర్ణయించుకుని కృషి చేయకూడదు ఆ ప్రశ్నకు సమాధానాలేమి రాసిచ్చారు ఇప్పుడు అర్థమైంది ఎందుకు ఎక్సర్సైజ్ చేశాము అన్నా ఇంకెంతసేపు కావాలి మీరే మీరు ఫైనల్ గా సార్ ఫైనల్ గా చెప్పాలి నాకు ఏబిసి చెప్పింది గుర్తుంది కదా మీకు అన్ని బాగున్నాయి సార్ అన్ని జెడ్ అంటే వదదు ఆ జెడ్లోనే వన్ తీయాలి మరి అదేంటో అయ్యా నెట్టు గారు అదంతా మీరు చూసుకున్న నలుగురు ఏకగ్రీవంగా కావాలి నాకు నెల అంటే నెల కాదు ముప్పై రోజులంటే ఇదేమన్నా ఫుల్లట్టా అలాంటి డైలాగులు వద్దు ఏం కావాలి నాన్న వేసుకోండి ఫ్యాన్ వేసుకోండి లైట్ వేసుకోండి మీరు ఇంకా రాలేదని చెప్పని అవి ఎందుకు ఎలక్ట్రిసిటీ అని చెప్పి ఖర్చు ఇటు ఎందుకో వెలగటమూ లేదు రావటం లేదు అదేదో పని చేయటం లేదు సార్ కొంచెం రెగ్యులేటర్ మీద కాస్త గట్టిగా ప్రయత్నం చేసి చూడండి అటు ఇటు కొంచెం నొక్కండి ఎడమా కొంచెం నొక్కుడు రెండు పనులే దానికి అర్థం అవుతాయి లేకపోతే రాయి చేసుకుని కొట్టడం ఇంకో పని చెడగొట్టే లక్షణం వచ్చింది తప్ప పని కొ చూసారా లైట్ ఆఫ్ ఇందాక ఎవరికో చెప్పా లైట్ ఫ్యాను వేయండి రా అని చెప్పి ఎవరి దగ్గరైనా దువెనా స్కేల్ లాంటిది ఉంటే అది ఆందులో పెట్టి ఒక్కసారి కదిలించడం కూడా ఒక్కోసారి సత్ఫలితాన్ని ఇచ్చే ప్రయోగం పొడుగైన వాళ్ళు సాహసం చేయవచ్చు స్విచ్ చేశాక ఫ్యాన్ ఇలా కదిలించటం దువెననే సప్లై చేయగలరు ఇప్పుడు ఇదని కాదు కానీ కొన్ని కొంచెం సామాన్యంగా అతి సామాన్యంగా ఉంటాయి పక్కన పెట్టేది దాని గురించి అగ్రిమెంట్ కష్టం కాదు కొంచెం బాగున్నాయని అనుకునేవి కాస్త టాప్ పైకి తేలుతూ ఉంటాయి అవన్నీ మీరు నలుగురు కలిసి నిర్ణయం కొందరు మిత్రులు కొద్దిగా ఆలస్యంగా వచ్చారు వాళ్ళకి ఏం జరుగుతుందో పాపం తెలియదు కాసేపు అలానే ఉండరు కొత్త అంశం మనం టేకప్ చేసే తవరా కానీ సమయానికి వచ్చి ఈ రాయటంలో భాగం పంచుకున్నటువంటి వాళ్ల మిత్రులకి కొన్ని అనుమానాలు ఏవైనా ఉంటే ఉండవచ్చు ఉంటే ఉంటే ఏవైనా అడుగుతారా ఈ లోపలొస్తాయి ఆ ఫలితాలు తెలిసేలోపు మీరేమన్నా అడగదలిస్తే అడగవచ్చును నేను చెప్పిన దాని గురించి ఏదైనా వివరం కావాలనుకుంటే అడగవచ్చును చెప్పు గోల్ సెట్ చేసుకున్నాక ఓ రోజు ఎక్కువ ఉంటుంది ఓ రోజు తగ్గుంటుంది అవునా ఓ రోజు రెండు మెట్లు ఓ రోజు సగం పెట్టు ఓ రోజు కింద పెట్టు దీనికి మధ్య ఓ చోటు చదువుతూ ఉంటే ఒక చక్కని సమాధానం ఒకటి దొరికింది నాకు ఆ సమాధానం కాపీ కొట్టి చెప్పేస్తున్నా ఏంటంటే ఆ సమాధానం ఒక రోజు తిన్న తర్వాత రెండో రోజుకి సాయంత్రానికి మూడో రోజుకి ఆకలి వేయదని అనుకోం కదా ఎక్కువ తక్కువ బాగా రుచించిందో రుచించనిదో కొంచెం వేయాలి కదా మోటివేషన్ కూడా అలానే ఇవాళ స్నానం చేశాం కాబట్టి ఇంక రాను రెండు సంవత్సరాలు స్నానం చేయక్కర్లేదు అని అనుకోం కదా రోజు స్నానం చేస్తాం కదా రోజు ఆకలిస్తుంది కదా అలానే మోటివేషన్ అవసరం రోజు ఆ మోటివేషన్ హోమియోపతిక్ డోసులోనో వెటర్నరీ డోసులోనో స్వీకరించవాలి ఇప్పుడు మనకు తగ్గుతో అని అనుకున్నప్పుడు డోసు పెంచలే సత్సంగత్వే నిస్సంగత్వం మంచి వాళ్ల స్నేహం మంచి పుస్తకాలు మంచి ఆలోచనలు లక్ష్యశుద్ది సాత్వికమైన జీవిత తత్వం వికృతమైన వైశాచికమైన కోరికల వైపు మనస్సును పోకుండా నిగ్రహించుకోగలగటం సాధించి చూపిస్తాను అనేటువంటి ఒక పట్టుదల ఈ లక్షణాలే మోటివేషన్ ని కలిగిస్తాయి ఇవేది లేకుండా ఎవడు పిలుస్తాడా అని చెప్పి పక్కదారులు పడుతున్నటువంటి మనస్సుకి మోటివేషన్ ఏమి ఉంటుంది ఆ పక్కదారులే మోటివేషన్ అవుతారు ఇంకా అన్నా అయిందా సార్ నాకు ఇచ్చి సేమ్ ఏంక్షన్ సార్ మీరు మాట నిలబెట్టుకోవడానికి ఆరు పుస్తకాలు దేవాలి చెప్తా వినండి చెప్తా వినండి ఆరు పుస్తకాలు తేవాలి ఆరులో మాస్ కిరణ్ గారు ఉన్నారు కాబట్టి మిగిలిన ఇద్దరికి రోడ్డు ఇచ్చేద్దాం పాపం స్నా కదా మీరు ఎనిమిది తీసుకురండి వాళ్ళల్లో నిజంగా సాధించాలని అందరు ఎస్ అంటారు స్వామి మీరు నమ్మకంతో ప్రేమతో వింటే నేనేం కాదన్న మీరు పెట్టిన దానికి ఒక మెథడాలజీ సూచించాను నేను అది మీ ఇష్టం స్కూటర్ ఉంది మనవాడికి సార్ ఇక్కడికి వస్తాను అది మీ ఇష్టం అది మీరు చూసుకోండి ఏర్పాటు మీరు స్వస్థలములను స్వీకరించి మీ మీ ఆలోచనల మగ్గులై మీరు నిర్వహించుకోవచ్చు సజాతీయమైన వాటిలో పోలిక ఒక లాభాన్ని కలిగిస్తుంది ఉదాహరణకు ముత్యాలని అనుకుందాం చిన్న ముత్యం పెద్ద ముత్యం ఇంకా పెద్ద ముత్యం అని కదా ఒకటి ముత్యం ఒకటి పచ్చ ఒకటి డైమండు ఒకటి పగడం అనుకోండి ఎలా పోల్స్తారు వాటి వెల కారణం కావచ్చు ఒక డైమండ్ ఇంత చిన్నగా ఉంటుంది ఇంత పెద్ద ముత్యం దొరకొచ్చేమో ఆ డైమండ్ వెలలో బరువును బట్టి చెప్పడానికి అవకాశం ఉండదు చాలా క్లిష్టమైన పని కానీ మిత్రుల నలుగురికి వాళ్ల మీద ఉన్న నమ్మకంతో నేను ఇది అప్పచెప్పాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరింటిని బాగున్నాయని స్పష్టంగా ఉన్నాయని చెప్పారు బాగున్నాయి అని అంటే ఇప్పుడు ఉదాహరణగా నేను భారతరత్న కాదలుచుకున్నాను అని ఎవరన్నా రాశారనుకోండి చాలా బాగుంది కదా అది కాదు క్రైటీరియా అంతేనా నేను భారతరత్న కాదలుచుకున్నాను లేకపోతే ఎంఎస్ సుబ్బలక్ష్మి లాగా నేను బాగా పాడగలుగుదాం అనుకుంటున్నాను కోనేరు హంపీ లాగా నేను చెస్ లో అత్యున్నత ప్రపంచ స్థాయిని చేరుకోదలుచుకుంటున్నాను అంటే కేవలం గొప్పదైన ఆశయం చెప్పినందువల్ల అది బాగున్నట్టు భావించలేదు మా వాళ్ళు అనే నమ్మకం నాకు కనిపిస్తోంది స్పష్టత వాట్ వై అండ్ హౌకు రిలేబిలిటీ పాసిబిలిటీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మన వాళ్ళు చెప్పారు అందుకని చిన్న పనిచేస్తాను ఒక నాలుగైదు నిమిషాలు ఈ కాగితాలన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపించిందో మా నెట్రూ గారిని చెప్పమని కోరుతున్నాను అంటే ఏ బేసిస్ మీద ఈ ఆరు ఉన్నతంగా మీరు అనుకున్నారు సమీక్ష బ్రీఫ్ సమీక్ష చాలా మంది రాశారు సాహిత్య భారత్ మనకు నారాయణ కూడా రెండు మూడు చోట్ల వెళ్తే నీకు బండ్ ఉందా లేకపోతే మా రవీంద్ర వస్తా రైట్ ఉద్యోగంలో మీకు సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను ఈ ఉద్యోగంలో మీరు అవ్వాలి ఉద్యోగం అయితే ఏది చదువుకోవాలనుకుంటున్నాను నో క్లారిటీ కావాలని అడిగినాను పర్ఫెక్ట్ పాయింట్ ఎక్కడ వెళ్ళాలనుకున్న క్లారిటీ ఉందా లేదా ఆ క్లారిటీ మీరు పెట్టుకున్న టైము మీరు తీసుకుంటున్నటువంటి సిస్టమ్ సరిపోయిందా లేదా ఏదో చేయాలనుకుంటున్నాను సమస్యలు చేయాలనుకుంటున్నాను డబ్బులు ఉంటాయి అంటే సార్ ఒక డబ్బులు ఉంటే అతను సమస్యలు చేయాలనుకుంటున్నాను నేను అది కానీ మాట్లాడేది సో దాని క్లారిటీ చెక్ చేసాం రెండోది ఎడ్యుకేషనల్ స్మేజ్గా నేను కోచింగ్ తీసుకుంటున్నాను దొరికితే ఐపీఎస్ అవుతాను లేకపోతే ఐఎస్ తెలిపారు జంప్ వాటర్ విత్ బిల్ వాటర్ నో దర్ ఐ వాంట్ ఐ గెట్ ఇట్ దర్ చూసారా చిన్నపిల్లాన్ని చూసారా నేను చాలాసార్లు చెప్పాను స్పీడ్ కొద్ది తీసుకెళ్తే అదే కావాలను అదే అదే అదే అదే అదేంటిది చిన్న లారీ అదే కావాలి షాప్ ఏం చేస్తాడు మీ చిన్నపిల్లానికి వెళ్ళాడు కాబట్టి అమ్మాయి షాప్ అయినా ఏం చేస్తాడు బాబు ఇది కావాలా అని ఇరవై రూపాయలు బిస్కెట్ ప్యాక్ ఇస్తాడు పదిహేను రూపాయలు కేక్ ఇస్తాడు తొమ్మిది రూపాయలు తీస్తే బ్యాక్ ఇస్తాడు ఆరు రూపాయలు తీస్తే బ్యాట్ ఇస్తాడు కానీ కొన్నాడే ఉండరా అంటారా అంకుల్ అబ్బా అంట వంగు మేము అలా చూపిస్తాడు ఇద అని ఇలా తీస్తూ ఉంటాడు ఏదేవో తీస్తూ ఉంటాడు ఎందుకంటే ఎక్కువ అమ్ముకోవాలని నా ఉద్దేశం ఏదైనా కొనుగడదామో నాకు ప్రేమ కానీ పిల్లడు మాత్రం స్పష్టంగా అంటాడు అది కొనిచ్చాక పిల్ల చూసారా మనం దాన్ని చూస్తుంటే తేంట్ ఉంటారు చోటు బోతులు అని కుప్పలా చూడబడి మనం చేయకుంటే తీసుకెళ్ళాలి దాట్ ఏకాగ్రత కావలసిందని మీద స్పష్టత అది దొరికిన తర్వాత దాని ఏకాగ్రత దాన్ని తృప్తిగా అనుభవించే జీవితం ఈ మూడు లేకపోతే లక్ష్యాలు అనేది చాలా కష్టం వేగ్ ఎంపిక నేను చేయలేదు కాబట్టి అంటే వాళ్ల మీద బాధ్యత వేసేస్తున్నాను అనుకోకండి వాళ్ళ మీద నమ్మకంతోనే ఆ పని అప్పచెప్పాను కాబట్టి ఇందులో ఆ నలుగురిలో ఒక్కరే ఇందులో స్థానం సంపాదించారు అంటే మిగిలిన ముగ్గురికి అంగీకార ఆ నలుగురిలో ఒకరు ఇందులో స్థానం సంపాదించారని నేను నమ్మకంగా చెప్పగలను మరి మిగిలిన ముగ్గురు ఇందులో స్థానం సంపాదించలేదు అది స్పష్టం రెండు ఈ ఆరులో లేనందువల్ల నాలుగు ఐదు ఆరు ఆరు లేక ఎనిమిది ఇంటిలో లేనందువల్ల నిరుత్సాహపడవలసిన అవసరం మాత్రం లేదు అంటే అర్థం ఏంటి ఇందాక ఏ బేసిస్ మీద వాళ్ల నిర్ణయాన్ని ప్రకటించారో చెప్పారు కాబట్టి ఆ స్పష్టతతో ఆ తదేక దీక్షతో వాట్ వై అండ్ హౌలకు సమాధానం మరింకింత జాగ్రత్తగా నిర్ణయించవలసిన అవసరం ఉంది ఇప్పుడు ఆయన అన్నారు అయితే అది లేకపోతే ఇది అయితే అది ఇది అని అన్నప్పుడు పాపం ఇవ్వదలుచుకున్న వాడికి కూడా ఏదివ్వాలో తెలియక ఆయన కూడా మీరు నిర్ణయం చేసుకుంటే నేను ఆలోచించు అని చెప్పని ఇబ్బందిలో పడతాడు భగవంతుడు కూడా ఇది అని అనుకుని కాకపోతే అప్పుడు చూద్దాం ఇప్పటి లేదు ఐదేళ్లలో నేను బ్యాంక్ ఆఫీసర్ అవ్వదలుచుకున్నాను పదేళ్లలో ఇది సాధించదలుచుకున్నాను అని స్టెప్ హాఫ్ స్టెప్ అండ్ జంప్ అని అంటాం మనం అలాంటిదన్నా పెట్టుకోవాలి అలాంటివి మరి నేను అనుకుంటాను ఈనాడు క్లాస్ అయిపోయిన తర్వాత కావాలంటే అదిగో నెహ్రూ గారు మా సికిరణ్ గారు మా రవీంద్ర ఇతర పెద్దలు దుర్గా మేడం కూడా వచ్చారు అవునా మీరు వాళ్ళతో డిస్కస్ చేసి నేను ఇది అనుకున్నాను మరి హౌ టు డిఫైన్ హౌ టు ఫోకస్ హౌ టు డైరెక్ట్ హౌ టు డిసైడ్ హౌ టు ఇంప్రూవ్ క్లారిటీ దీనిలో మరికింత స్పష్టత రావటానికి నేనేం చేస్తే బాగుంటుందని మీ అభిప్రాయం అని వాళ్లకు తెలిసిన అభిప్రాయాల్ని మీరు వాళ్ళతో పంచుకునే అవకాశం ఉంది ఇందులో ఉందా వారిది ఉండాలి కదా వారి పేరేంటి చెప్పండి చెప్పండి మీరేది అడగారు శ్రీనివాసరావు సంతం దొరికింది కాబట్టి రాసి ఒక రాసిన తర్వాత కూడా అది కూడా టైల్ ఇచ్చా అక్కడ డౌట్ వచ్చి బట్ టైల్ అది అదే వస్తుందండి లేదా నేను చేసిన ప్రెసెంటేషన్ చేసుకోలేకుండా బాగా వాడక నచ్చా దొరకలేదు అనమాట అనుకుంటున్నా మీరే కగర్పడతారు మీ థింట్లో మీకు ఇంకో మంచి ఉదాహరణ ఇస్తాను ఇప్పుడు నేను ఇక్కడ నిల్చున్నానా కనబడుతున్నాను కదా కరెక్ట్ గా అటువైపు కవి సామ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ జ్ఞాన్పీఠ అవార్డు విన్నర్ గారి విగ్రహం ఉంది మీరు ఎప్పుడన్నా అటు చూశారో గమనించారో ఎవరిదో ఏమో మనకెందుకని అనుకున్నారన్న తెలియదు గాని అది విశ్వనాథ్ సత్యనారాయణ గారి విగ్రహం ఆయన అద్భుతమైన పాండిత్యం నేను ప్రశంసించక్కర్లా ఆయన వ్రాసిన పుస్తకాలు ఎంఏ తెలుగుకు ప్రిస్తే ఆయన అప్పటికి బియ్యనో ఏదో చదివారు ఆయన ఏదో నీకు ఉద్యోగం కావాలంటే నువ్వు ఎంఏ చేయాలరా అని చెప్పని చెప్పినందుకు ఆయన ఎంఏ పరీక్షలో కూర్చున్నారు ఫెయిల్ అయ్యారు మీకేమైనా అర్థమైందా ఆయన రాసిన పుస్తకమే ఎంఏ కోర్సులో ఒక పుస్తకం ప్రిస్క్రైబ్ చేయబడింది కానీ ఆయన ఏం చేశాటంటే ఈ కింద వాటిలో ఏఐదింటికైనా నువ్వు సమాధానం వ్రాయండి అని ఉంటుంది కదా ఒక ప్రశ్న రాసి అద్భుతంగా ఎనభై పేజీలు నింపేశాడు ఆ మాక్సిమం ఇరవై మార్కులు ఇచ్చిన పాస్ అవడానికి ముప్పై కావాలి కదా నీకు ఇప్పుడు నీకు తెలిసిందంతా క్వశ్చన్ నంబర్ వన్ ఓ ఆరు పేజీలు ఎనిమిది పేజీలు రాయి మళ్ళీ నంబర్ టూ నంబర్ త్రీ నంబర్ ఫోర్ నంబర్ ఫైవ్ రాదు రాసి ఎనభై తొంభై యో ఇతనికన్నా మేధావం కోడి ఉంటే ఉండొచ్చు కానీ ఒకే ఫ్రెష్ రాసి అద్భుతంగా రాశారంటే ఏమైంది రిజల్ట్ పేరే నేను ఒకే విశ్రాంతిని చిన్నచేసి చెప్పడానికి కాదు అంటే అలా అద్భుతమైన పరిజ్ఞానం ఉన్నా ఏ మోతాదులో కావాలో ఆ మోతాదుకు కుదించుకుని బలిచక్రవర్తి దగ్గరికి సాక్షాత్తు నారాయణమూర్తి వచ్చినప్పుడు ఏం చేశాడు ఆయన వామనావతారంలో వచ్చాడు అంటే క్రియేటింగ్ ఎన్ ఇంప్రెషన్ ఈ కుర్రాడు ఏమడుతాడు పాపం వాడికి ఏం తెలుసు అని మీకు అర్థమైందా సరే ఆ తర్వాత విశ్వరూపం వ్యవహారం అంతా మనకు తెలుసు మూడడుగులు ఈ భూమి ఆకాశం మూడో కాలు ఎక్కడ పడతామంటావు తల మీద అంటే ఎందుకు చెప్తున్నానంటే సామర్థ్యాన్ని అవసరం వస్తే విస్తారంగా వృద్ధి చేసుకోగలిగినటువంటి చనువు సౌకర్యము అవసరం వస్తే గుదించి క్లుప్తంగా సంక్షిప్తీకరించేటువంటి తత్వము రెండూ ఏక కాలంలో మీకు సిద్ధించవలే నిజానికి కూర్చుని ఇలానే నేను కూడా రాస్తే నాది రిజెక్ట్ అయ్యి ఉండొచ్చు రిజెక్ట్ కాదు ఇది పాసు అయ్యో నాలుగు మాటలు చూపు చాంపియన్ కాంపిటీషన్ జరిగిందా మంది పార్టిసిపేట్ చేశారు అతను అంటే వెస్టర్న్ కల్చర్ లో ప్రతి సంవత్సరము ఇప్పుడు ఎట్లానే హెల్దీ స్ట్రెస్లే ఇట్లా కొందరు పోటీలు పెడతారు అన్నమాట అంటే చార్లీ చాప్లిన్ ఎవరు బాగా అనుకరిస్తే వాళ్ళకు ఫస్ట్ ప్రైజ్ అని చెప్పను అలా సంవత్సరం పోటీలు పెట్టారట పోటీలు పెట్టినప్పుడు ఐదారుగురు వచ్చారు వేషం ముక్కు మొహం తీరు మేకప్ హ్యాటు నడక అవన్నీ పాపం అందరూ అవస్థపడ్డారు అవస్థపడ్డ వాళ్లలో ఎవరు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ అన్నారు తర్వాత కనుక్కుంటే తెలిసిందట అసలు చార్లీ చాప్లి పోటీలో పాల్గొన్నాడు కానీ ఆయనకు ప్రైజ్ రాలేదు అని అంటే ఏమర్థమైంది అతనికంటే ధనుడు ఆచంగాప్ ఒక ఆదర్శంగా భావిస్తే అతన్ని అనుకరించటంలో అతన్ని మించిన ప్రావీణ్యాన్ని కనబర్చిన వాళ్ళు కొందరున్నారు అసలు ఛాలీ చాపలికే ప్రైజ్ దక్కలేదు అని మన వాడి ఆంతర్యం అలా జరుగుండవచ్చు పర్వాలేదు ఇప్పుడు ఇంతకీ ఇదంతా ఎందుకు చేశారు సార్ పాపం ఆయనేదో రాశారు ఈనేదో రాశారు ఎవరేం రాశారో మాకు తెలియదు అవన్నీ చెప్పటం కాదు నా అభిప్రాయం వాళ్ళందరికీ ఈనాడు వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి అంతర్యామి కాపీ ఉచితంగా ఆ మిత్రులు శ్రీనివాసరావు గారు అనుకుంటారు వారి పేరు వారి సౌజన్యంతో ఇవ్వబడుతోంది ఇప్పుడు ఈ కార్యక్రమం ఎందుకు చేసాం అర్థమైందా రెండు వందల సెలక్షన్స్ అంతర్యామి నూరు రూపాయలుగా పుస్తకం నిన్నో ఇవాళ రిలీజ్ అయినట్టుంది మార్కెట్ లోకి ఈ పుస్తకాన్ని ఆయన ఎవరైతే జీవితం గురించి స్పష్టమైన అవగాహన ఉండి కృషి చేద్దామని అనుకుంటున్నారో వాళ్ళకిద్దాం సార్ అని ఆయన అన్నాడు అందుకని ప్రయోగాన్ని సంకల్పించాలి సో ఒక ఆరుగురికి బహుశా అదృష్టవంతులు ఇది దొరుకుతుంది మిగిలిన వాళ్ళు మాకు రాలేదు కదా పుస్తకం మీద కోపం పెంచుకో మాకు సహజమైన లక్షణం ఏంటంటే పుస్తకం మీద కోపం వస్తుంది వద్దు ఇది నూరు రూపాయల విలువ ఇందులో ఉంది అని నేను కూచి పడగలను ఇవ్వగలను నాలుగు మంచి మాటలు వీరైతే ప్రతిరోజు అసలు నేను మామూలుగా చెప్తుంటాను రోజు ఒక పదిహేను నిమిషాలు మీకు స్పూర్తిని ఇచ్చేటువంటి అద్భుతమైన ఆలోచనలని మీ మనస్సులో విత్తనాలుగా నాటుకునానికి ప్రయత్నం చేయండి అని అలాంటి మంచి పుస్తకాలలో కంటెంట్ గురించి చెబుతున్నాను నేను ఇంతకన్నా మంచి ఉదరకొచ్చు నీ ఇష్టం బైబుల్ చదవండి కురాన్ చదవండి భగవద్గీత చదవండి మీకు ఇష్టం వచ్చింది చదవండి కానీ రోజు పొద్దున ఒక పదిహేను నిమిషాలు మంచి ఆలోచనల్ని మనసులోనికి స్వాగతం చెప్పండి అని చెప్పను అయ్యా మిగిలినవన్నీ సీలేనా అంటే బీవన్ బి టూ అట్ట వదిలిపెట్టి ఆ దృష్టితో ఒక వడపోత వేస్తే నా దగ్గర మా రవీంద్ర పట్టుకు మంచి ప్రవర్తన ఒక ఐదు పుస్తకాలు ఉన్నాయి ఈ ఐదు ఇచ్చారు అంటే అందులో ఐదు సార్ట్అట్ చేయాలని అర్థం మీకు ఒక పది నిమిషాల్లో పావు కడితే మాట్లాడటానికి సిద్ధమా నాదయ్యాకంటే నాది ఎప్పుడయ్యాను ఉదయం లేదు అస్తమయము లేదు నాది ఎప్పుడంటప్పుడు నేను రంగంలోకి వచ్చేస్తా మాట్లాడేసి ఈ లోపల ఆయన వస్తారా పుస్తకాలు ఇచ్చేసి ఐదుగురిని మాట్లాడమని టైమా టైం ఉందా కావాలా నేను జీవితము లక్ష్యము అనేదో చెప్పాను వాళ్ళకి లక్ష్యం గురించే చెప్తావు చెప్పేది కాబట్టి నేను చెప్పింది ఏమన్నా వినలేదు కదా ఇంకేదన్నా వేరే చెప్పుకోరాదు అంటే నేను ఇష్టం చేసుకోత డాక్టర్ జిఎల్కే దుర్గా అండి ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో ఉన్న ఆంధ్ర మహిళా షాబాద్ కాలేజీకి ఆవిడ ప్రిన్సిపాల్ గారు సంవత్సరాలుగా మిగిలిన వాళ్ళందరితో పాటు తాను చక్కగా ట్రైనింగ్ ఇస్తున్నటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్న వాళ్లలో ముఖ్యంగా నేను ఒక వ్యక్తి గురించి తెలియని వాళ్ళకు చెప్పాలి తెలిసిన వాళ్ళకు చెప్పాలి అట్లా నా సయ్యద్ రఫీ అరే అక్బార్ అరే ఊటోాయ్ ఓసార్ నిల్చోరా నాయన మరి అంత హైట్ దాచుకుంటే ఎట్లా నువ్వు కూర్చుని తల వంచుకున్నా దాచుకోలేదు కూర్చో లేకపోతే రా ఇక్కడ ముందుకు రా అక్కడ ఫ్యాన్ ఉన్నది కూర్చోక అవునా ఆయన ఒక అద్భుతమైన ట్రైనరు బహస పది నిమిషాలు మిమ్మల్ని కదిలించేస్తాడు అని చెప్పని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను రిక్వెస్ట్ చేస్తాను ఇది ఆయన ఇష్టం మనకు భాగం అవునా ఎందుకు చెప్తున్నానంటే కదిలే గుణం నీలో ఉండాలి స్పందించే గుణం ఉండాలి చెమ్మగిలే తత్వం కళ్లకు హృదయానికి ఉండాలి అవి ఉన్నప్పుడే నీవు కదులుతావు ఇతరులను కదిలించగలుగుతావు నీవే కదలకపోతే ఇతరులను కదిలించగలుగుతావు నువ్వు సరే జీవితము లక్ష్యము ఇలాంటి అంశాల గురించి నేను కొంత టచ్ చేస్తాను పది నిమిషాలు పావు గంట అని మా దుర్గ చెప్పారు అమ్మా నమస్కారం నేను యువభారతి నుంచి ఇంపాక్ట్ కెళ్లానండి ఇంపాక్ట్ నుంచి ఎవరికి రాలేదు ఇదే నా పుట్టిర్లు ఈ మధ్యన ప్రిన్సిపల్ అయ్యాక కొన్ని సండేస్ కూడా ఎక్కువ పరీక్షలవి ఉండి బాధ్యతల ములా రాలేకపోయాను ఇక ముందు రెగ్యులర్గా రావడానికి మీ అందరినీ కలవడానికి ప్రయత్నిస్తాను జీవితంలో లక్ష్యం ఉండాలి అని మాస్టర్ గారు చెప్పారు గోల్ ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ఎ గోల్ ఇన్ అవర్ లైఫ్ అది ఆ లక్ష్యం అనేది మనం ఐఏఎస్ అవుతామా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతామా క్టర్ అవుతామా పొలిటీషియన్ అవుతామా మ్యూజిషియన్ అవుతామా అది మనిషి కాకపోతే ఒక గోల్ ఉండడం వలన మనము దాని మీద దృష్టి కేంద్రీకరించి మనకి మన జీవిత ప్రయాణంలో ఆ లక్ష్యాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ నుంచి ఏదైనా ఊరు వెళ్లాలనుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి వెళ్లాలనుకున్నారు తిరుపతికి వెళ్లాలి అంటే ముందే ఏం చేస్తారు ఏ రైళ్లు వెళ్తున్నాయి ఏ బస్సు వెళ్తుంది కనుకుని టికెట్ కొనుక్కుని అందులో ఎక్కుతారు టికెట్కు టికెట్ తిరుపతికి కొనుక్కున్నాక మీరు మధ్యలో ఏదైనా ఊర్లో దిగిపోతారా రేణిగుంట్లో ఇంకో చోట దిగరు ఏంటి మీ లక్ష్యం ఏంటి తిరుపతికి వెళ్లాలి దేవుడిని చూడాలి వెనక్కి రావాలి అంటే ఆ లక్ష్యం అనేది ఉండడం వలన వీ విల్ బి వర్కింగ్ ఓన్లీ టువర్డ్స్ అవర్ గోల్ అలాగే జీవితంలో వాట్ యుంట్ బికమ్ హావ్ అ గోల్ ఇట్ కెన్ బి షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ గోల్ అంటే రాబోయే నలభై సంవత్సరాల్లో నేను ఎక్కడ ఉండాలి ఎట్ మై సిక్స్టీ ఇయర్స్ ఆర్ సెవెంటీ ఇయర్స్ ఈ రోజున విశ్వనాథం గారు డెబ్బై ఏళ్ళ మనిషి ఎక్కడి వేదిక ఇవ్వని వ్యక్తిత్వ వికాసం ఎక్కడైతే చెప్పని వేదిక అనేది లేదు అంత రిణార్డ్ పాపులర్ మోటివేషనల్ స్పీకర్ మాస్టర్ గారు అంటే ఆయన జీవిత లక్ష్యం ఏంటి అంటే వివేకానందుడి స్పూర్తితోటి యువతకి ఒక మెసేజ్ ఇవ్వాలి నా మెసేజ్ విని నా వ్యక్తిత్వ వికాసం పాఠం విని వంద మందిలో వారల్లో ఒక్క మనిషైనా అయినా ఒక్క అబ్బాయి అయినా ఒక్క అమ్మాయి అయినా గనక తన లక్ష్యాన్ని ఏర్ప జీవితంలో వాళ్ళు పైకొస్తే నా యొక్క ఆసయం తీరినట్టే అనే విషయంతో ఎండనక వాననకా వయసుని లెక్క చేయకుండా మాస్టర్ గారు యువ భారతికి వచ్చి మనందరినీ కూడా ఉత్తేజితం చేయడానికి ప్రయత్నిస్తారు దట్ ఈస్ హిస్ గోల్ ఇన్ హిస్ లైఫ్ సిమిలర్లీ టాక్ అబౌట్ ద గోల్ హౌ అ లాంగ్ టర్మ్ ఫార్టీ ఇయర్స్ కి నేను ఒక పెద్ద కార్ కొనుక్కోవాలి ఒక బంగ్లా కొనాలి ఆర్ ఐ వాంట్ స్టార్ట్ వన్ ఓన్ కంపెనీ ఆర్ ఐ వాంట్ బికమ్ President of the company or CEO of the company. Anything, anything, anything. When you have a long-term goal, how similarly a short-term goal? What is your goal in five years? What is your goal in three years? What is your goal in two years? One year? Six months? What is your goal in this month? What is your goal in this month? What is your goal in this month? What is your goal in this month? Suppose you are going to write your civil or any group 1, group 2 service exam. Three months time is going to be. your goal is to crack that exam how should be your preparation ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి హౌ ఎ గుడ్ టైం then we are going to talk about the goal you are going to హౌ your personal goal when it comes to personal goal వ్యక్తిగా దుర్గా ఒక మంచి తల్లి ఒక మంచి భార్య ఒక మంచి కాలేజీలో ప్రొఫెషనల్కి వచ్చేటప్పటికి ఒక మంచి టీచరు ఒక మంచి ప్రిన్సిపల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంటే పర్సనల్ గోల్లో ఒక వ్యక్తిగా కుటుంబానికి ఏమవ్వాలి అని అనుకుంటున్నామో దట్ ఈస్ అవర్ పర్సనల్ గోల్ ఒక మంచి కొడుకు కానివ్వండి తండ్రి సిమిలర్ గా మన ప్రొఫెషనల్ గోల్ ఈస్ యూ మస్ట్ బి ద బెస్ట్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్ వేర్ ఎవర్ యుర్ వర్కింగ్ వ్యర్ బాస్ మస్ట్ సే here is a committed person e pani ichina brahmandanga chakaga time ki chese vyakti thanu ani maniki cappali erudanna oka roju ni mir organization odilu velutunte we are losing a asset oka aasti ni manam kolipothunnamo ane feeling valaki mir kaliginchagalagali that is our professional goal give the best to the organization wherever you are working similarly we can have our social goal our social goal is help at least one or two people స్టాలిన్ సినిమాల్లో చెప్తారు కనీసం మనలాగా తాపత్రయ పడుతున్న వాళ్లకు చదువు కానివ్వండి ఉజోగం కానివ్వండి ఆకలితో ఉన్నారా ఇంకేమైనా వాళ్ళకి రోగాలు జబ్బులతో బాధపడుతున్నారా మనం చేయగలిగిన ఒక చిన్న సహాయం మనము సోషల్ గోల్ వి కెన్ హెల్ప్ సంబడి బై గివింగ్ సమ్ ఇన్ఫర్మేషన్ సపోజ్ మీరు నలుగురు వ్యక్తిత్వ వికాసానికి ఒక నలుగురు అబ్బాయిని తీసుకొస్తే వాళ్ళు విని మారనుకోండి దట్ ఈస్ గోయింగ్ టు బి యువర్ యుంగ్ ఫుల్ఫిలింగ్ యువర్ సోషల్ గోల్ సోషల్ గోల్ ఈస్ Helping others, when, whatever they need. And they, literacy, guruincha, poverty, guruincha, Ujjoguma, Aarogima, Manikki telisena vishyani, Mani pakkavaratho panchukuni, Walaani chaitanye parashakalikthe, Our social goal we are going to uh, achieve. Spiritual goal. When you are going to have a spiritual goal, You are going to have a spiritual goal, You are going to have a spiritual goal, God is going to have a spiritual goal, God is going to have a spiritual goal, అల్లాని ప్రార్థించవచ్చు జీజస్ ని ప్రార్థించవచ్చు మన మామూలుగా కృష్ణుని ప్రార్థించవచ్చు ఏ దేవుణ్ణైనా ప్రార్థించవచ్చు మనస్ఫూర్తిగా ఈ రోజున నాకు ఒక మంచి రోజుని ఇచ్చావు ఈ రోజు నేను ఏదో ఒక సార్థకం కలిగే మంచి పని చేస్తాను స్పిరిచువల్ గోల్ రీడ్ సంథింగ్ చాంట్ సంథింగ్ దట్ వైబ్రేషన్ టు గివ్ యూ పాజిటివ్ ఎనర్జీ దెన్ అపార్ట్ ఫ్రమ్ స్పిరిచువల్ గోల్ యూ ఆల్ మస్ట్ హ్యావ్ ద ఫైనాన్షియల్ గోల్ ఫైనాన్షియల్ గోల్ ఈస్ suppose i am going to retire next year my financial goal is i should not have any loans or commitments by my next year because only pension i am going to get i cannot pay my debts so financial goal mere oka 10000 sampainchukuntaama ee samacharam next year 20000 sampainchukovala 2 lakh lu sampainchukovala 5 lakh lu sampainchukovala have one financial goal so personal professional social spiritual and financial goal need not be contradictory to each and everything they are going to be simultaneously oka manchi vyakti intlo manchi vyakti ayinapudu office lo చెడ్డ ఉద్యోగగా ఉండనవసరం లేదు అలాగే సోషల్ గోల్లో స్పిరిచువల్ గోల్లో ఫైనాన్షియల్ గోల్లో రివర్స్గా ఉండనవసరం లేదు అట్ ఏ టైమ్ వీ కెన్ హ్యావ్ ఆల్ అవర్ గోల్స్ ఇన్ అవర్ లైఫ్ దట్ షుడ్ బీ అవర్ గోల్ ఇన్ అవర్ లైఫ్ వాట్ డవర్ యు వాంట్టు బికమ్ ఇంటికి వెళ్లాక మీరు మీ పుస్తకంలో రాసుకోండి ఐ వాంట్ బికమ్ ఐఏఎస్ మీ పేరు పక్కన ఐఏఎస్ రాయండి మీ పేరు పక్కన ఎంబీఏ రాయండి మీ పేరు పక్కన గ్రూప్ వన్ గ్రూప్ టూ సర్వీసెస్ రాయండి రోజు దాన్ని దీక్షగా చూడండి మీ అటెన్షన్ అంతా ఫోకస్ అయ్యండి దానికి కావాల్సిన కోచింగ్ పుస్తకాల పరిచయాల ఏం కావాలో అవన్నీ కూడా ఈ రోజున ఇంటర్నెట్ లో తర్వాత అనేక చోట ఫ్రీగా కోచింగ్ ఇస్తున్నారండి వాటి అన్నిటి సహాయాన్ని తీసుకోండి యు ఆర్ గోయింగ్ టు అచీవ్ యువర్ గోల్ దెన్ యూత్ ఈస్ గోయింగ్ టు అచీవ్ దియర్ గోల్ ఇన్ టర్న్ యు ఆర్ గోయింగ్ టు హెల్ప్ అదర్స్ దెన్ ఇన్ హండ్రెడ్ క్రోర్స్ ఆల్ యూత్ ఆర్ గోయింగ్ కమింగ్ ఆర్ అవర్ కంట్రీ ఈస్ గోయింగ్ టు బికమ్ డెవలప్డ్ కంట్రీ ఒక గోల్ మన దృష్టిలోకి తీసుకున్నాక ఒక గోల్ ని మన మనసులో అనుకున్నాక వాట్ వీ నీడ్ ఇస్ లిటిల్ పాజిటివ్ థింకింగ్ కెన్ ఐ డూ కెన్ ఐ బికమ్ నో ఐ క్యాన్ suppose i wanted to become a motivational speaker in 2005 when i came first year master garu eda durga rochi matladam -ma ante e edo mphil phd subjects veru class lo income tax organization behavior chapadam veru ikkada vyaktito vikasan naake em ostundi nen chupalenu -no, anukunto vachano kani master garu annaro okka 5 10 nishalu matladamma ani success ano inkokata no, in -no nemmadiga okka 5 10 nishalu nemmadiga matladadaniki nen -no, prayatninche danni ee rojuna master garu ekkadaina avakasam unnapudu adurgana -no, velthava vellagalga an adutaru so my goal that time was i must become like our vishnadasan garu a motivational speaker and help the community or the youth in achieving their goals so positive thinking nenu cheyagalana nenu anukunna di sadinchagalana oka bank udyogam probationary officer or clerk o techugogalana ani sandeham oddandi you are going to get it have a firm decision i want to become you are going to achieve సిలర్ గా పాజిటివ్ థింకింగ్ తో పాటు హౌ లిటిల్ క్రియేటివ్ థింకింగ్ సృజనాత్మకత మనిషి అంటే కాస్తంత కళాపోషణ ఉండాలి అని చెప్తారు కదండి హౌ లిటిల్ క్రియేటివ్ క్రియేటివ్ థింకింగ్ ఈజ్ నథింగ్ బట్ డూయింగ్ ఓల్డ్ థింగ్స్ ఇన్యూ ఫ్యాషన్ అది మన ఇల్లు సర్దుకోవడమా arrangements are man dress are hair style or whatever it is if you are going to do a little different way you are going to attract people and they are going to appreciate you and you are going to appeal to other persons and you are going to be accepted and you are going to achieve your goals then apart from creative thinking Because we have complex problems in the society. Lateral thinking. And short cut loo kaani vandi. Maamul ga, andharu padi gandhal chadu te. Meir memory power techniques loo kaani vandi. Meditation loo kaani vandi. Iinkai ekko wa meiru alispookun da ekko chaotara. That is going to be lateral thinking. That is, you are going to have, to achieve your goal, positive thinking. creative thinking and also lateral thinking that that is preparation kanivandi inkoka daniki then most important is time management why great people are great why ordinary people became extraordinary people only only because of their time management andaro anni pannlu cheyadaniki samayam untundandi meer intiki vellaaka mimmalni mi intlo vaallu evaraina oka chinna vastu baitnini tambante first manam cheppe answer entante naaku time ledhu <laughs> prime minister kino ప్రెసిడెంట్ అమెరికాకి మనసార్కి అందరికీ టైమ్ ఉన్నప్పుడు మనకి ఎందుకు లేదండి వీఆర్ నాట్ ఏబుల్ టు మేనేజ్ అవర్ టైమ్ ఉన్న ఇరవై నాలుగు గంటల్లో ఎనిమిది గంటలు నిద్రపోతున్నామా ఎనిమిది గంటలు ఆఫీస్కి స్కూళ్లకి అవుతున్నప్పుడు మిగిలిన ఎనిమిది గంటల హౌ యుఆర్ స్పెండింగ్ ఒక్కసారి ఒక్క వారం రోజులు పొద్దున్న ఏడింటికా ఎన్నింటికి లేచారో ప్రతి అవర్ సెవెన్ టు ఎయిట్ ఎయిట్ టు నైన్ నైన్ టు టెన్ అలా రాత్రి టెన్ టు లెవెన్ పడుకునే దాకా అవర్ వాట్ యు హండి అప్పుడు మీకు ఎన్ని గంటలు ఎందుకు మనం నివ్వండి జరల్ నాలెడ్జ్ కానివ్వండి రీజనింగ్ కానివ్వండి బ్యాంక్ ఎగ్జామ్స్ పనికొచ్చేవి మనం చేయకుండా హౌ మచ్ టైం యూఆర్ వేస్టింగ్ అనేది మనకి తెలుస్తుంది సో సార్ మంచి పుస్తకాలు చదవండి ఇట్ కెన్ బి పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ బుక్స్ యువర్ సబ్జెక్ట్ బుక్స్ రీడ్ ఫిఫ్టీ minutes a good book and in one month you are going to finish one book in one year 12 books in two years you are going to complete 24 books and sky is the limit nobody can defeat in any interview or anything so time management is another important thing another important thing is interpersonal skills how we are going to get along with family members intlo tandri ki kodki padadu తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి పడదు పక్కన ఫ్రెండ్స్ తో పడదు మాస్టర్లంటే పడదు మనకి ఎవరితో పడదు మనిషి మనిషికి పడదు ఇదేమి గొడవ అని అంటూ ఉంటారండి వై వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ఎలాంగ్ వన్ ఈస్ ఫ్రస్ట్రేషన్ జెలస్ ఆర్ నో టైమ్ నాట్ గివింగ్ ఎనీ ఇంపార్టెన్స్ ఆల్ దీస్ థింగ్స్ యూ మస్ట్ ఏబుల్ టు గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు యువర్ ఇంటర్ ఎవరైనా తల్లి కానీ తండ్రి లేచాక కనీసం గుడ్ మార్నింగ్ చెప్తామండి పోనీ అమ్మ పొద్దునే లేచా ఏం చేసావు బాగా నిద్రపట్టిందంటావండి వి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ మై బికాస్ షీఈ్ అవర్ మదర్ అదే ఫ్రెండ్ ఇంకెవడో కనబడితే మనం గుడ్ మార్నింగ్ చెప్తామండి అదే అమ్మ అమ్మకు ఒంట్లో ఎంతమంది వంటింట్లోకి వెళ్లి సాయం చేయాలని ప్రయత్నిస్తారండి ఇంట్లో వాళ్ళకి సాయం చేస్తే అది గుర్తింపు ఉండదు కదా మనం ఎక్కువ సాయం చేయమండి బయట వాళ్ళకి చేస్తే గుర్తింపు వస్తుందో లేదో అట్లీస్ట్ మనం తాపత్రయ పడతాము సో వీ మస్ట్ హ్యావ్ గుడ్ ఇంటర్పర్సనల్ రిలేషన్స్ విత్ అవర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ విత్ అవర్ ఫ్రెండ్స్ అండ్ విత్ అవర్ కొలీగ్స్ వేరెవర్ వీఆర్ గోయింగ్ టు వర్క్ నవ్ ఎట్ ఏస్ నోన్ ఆస్కింగ్ ఇండివిజువల్ రిజల్ట్స్ ఇఫ్ యర్ గోయింగ్ టు జాయిన్ ఎన్ ఆర్గనైజేషన్ ఆల్ ఇండియన్స్ కెన్ వర్క్ ఇండిపెండెంట్ గా బ్రహ్మాండంగా వర్క్ చేస్తారండి ఎయిటీస్ నైంటీస్ తెచ్చుకుంటారండి బట్ ఇన్ టీమ్ మనం కలిసి పనిచేయగలమా ఒకటి ముందుకు వెళ్తుంటే వేరే వాళ్ళని వెనక్కి లాగుతామా అందరి ఇంటెలిజెన్స్ కలిపి టూ ప్లస్ టూ ఈక్వల్ టు ఫైవ్ అనేసి ఫైనర్జీ లాగా చేయగలుగుతామా అనేది ఈ రోజున ఎంఎన్సీ కంపెనీస్ చూస్తున్నారండి సో వీ మస్ట్ ఏబుల్ టు గెట్ ఎలాంగ్ విత్ అవర్ కొలీగ్స్ అండ్ వీ మస్ట్ అండర్స్టాండ్ ద గోల్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అండ్ వర్క్ టువర్డ్స్ దాట్ దాట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్టర్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ లీడర్షిప్ స్కిల్స్ హూ ఈస్ ద లీడర్ ఫర్ యువర్ లైఫ్ యువర్ సెల్ఫ్ కానీ మనం ఏమంటామండి మా నాన్నగారు పెద్ద చదువులు చదవలేదండి మా నాన్న పెద్ద ఉద్యోగం చేయలేదండి లేదా మా చిన్నప్పుడు మా అన్నయ్య ఏదో తను చదువుకుని నన్ను చదివించలేదండి వి గివ్ ఆల్ ఆల్ ఎక్స్క్యూజెస్ నా We are leaders for our life. If you want to become something, if you want to study, nowadays distance education is there. N number of coaching centers are there. N number of people are there to help you whatever you want to become. You can achieve your dream with other person's help. Only thing is, meeku comfort zone unchi baitik rākundah. Puddu nye em dintike lajsthanu, no. thombi dintike tayara uthanu, no. rathri pannini nintu dakka, tea will choos thhanu. No. then what we are doing? We are wasting our own time. So when you are going to have leadership qualities, you must be able to lead your own life. You must become a jump. నేను అనుకున్న టైంకి వెళ్తాను అనుకున్న సమయానికి చదవగలను అనుకున్న పని నేను చేయగలను నేను అనుకున్న విషయాలు నలుగురు చెప్తే నాకు నలుగురు ఎలా చేసావు ఎలా చేయాలి అని అడుగుతారు అనే ఒక చిన్న లీడర్గా మీ అంతటి మీరు అనుకుంటే గనక పీపుల్ ఆర్ గోయింగ్ టు కమ్ అండ్ ద గోయింగ్ టు ఫాలో యూ ద గోయింగ్ టు యాక్సెప్ట్ యూ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మనకి అన్ని ఉంటాయండి మనసులో ఆలోచనలుంటాయి కానీ కొద్దిపాటిగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటుందండి ఇప్పుడు ఎవరైనా నలుగురు వచ్చి మాట్లాడండి అంటే వంద మంది వచ్చి మాట్లాడగలరు కానీ ఒక నలుగురదురు ఉత్సాహవంతులే ముందుకు ఎందుకని కొంచెము ఆ కాన్ఫిడెన్స్ అనేది మనం గనుక బిల్డ్ చేసుకుంటే ఐఎమ్ ద బెస్ట్ ఐ కెన్ డూ నేను కూడా మా చెప్పగలను నేను కూడా మాట్లాడగలను నాలుగు మాటలు అనుకుని మీరు ప్రిపేర్ అయ్యి వచ్చారనుకోండి నెక్స్ట్ క్లాస్ కి యు ఆర్ గోయింగ్ టు బికమ్ గ్రేట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ చిన్నపాటి కాన్ఫిడెన్స్ బిల్డింగ్ అనేది కమ్యూనికేషన్ స్కిల్స్ మూలానా చిన్న డిసిప్లిన్ మూలాన మనకి వచ్చేస్తే గనుక యు ఆర్ గోయింగ్ టు బికమ్ ఇంటర్వ్యూస్ వేసేయడానికి కానివ్వండి ఎవరితోన్నా మాట్లాడడానికి కానివ్వండి ఏదైనా సభలో మీకు ఏదైనా అవకాశం వస్తే మాట్లాడడానికి కానివ్వండి మీరు ముందుకు వెళ్లి చక్కగా అన్ని అవకాశాలని అందుకోగలుగుతారు సో i want to conclude we are we must have a goal in our life whatever it may be you want to become ias or group 1 group 2 any goal it should be written on the paper then to achieve that goal you must have positive thinking little creativity lateral thinking then how good time management to achieve your goals and how good interpersonal me vijyani rep meer oka pedda aes officer aithe aananda padalanike meer wonder ga undakunda mi talledandulu mi annayilu thammullu friends andaru unte aa vijyani meer aasvardistharandi oka sari oka pedda company lo enduko ee project engineers ki vallaki heart attacks kanivandi stress mulani tensions kanivandi vastunna ayana oka survey chase not because of their targets not because of their pressure in the office but because there is no for people to dissolve their stress at home intiki vellangaane ammayite chakka ga aduthundandi era poddu nunchi em chesavo meek telisina nalugu maatalu chepte manasala teligga avutundandi aa sharing anedi lekapodamulana aa panchugune friends kani vandi telisina vallu kani vandi intlo kutumba sabulu kani lekapodamulana aa stress mana manane bharinchadamulana it is going to increase our tension so Have a good relations with each and everyone. Apart from that, have good communication skills. Maata mantra maanddi. Maata thoti manam eadena chayi gaana. E rojji na enni enni veela veela ujjogaalu oka kaasth maata ucchi na vallakki doruktu na anddi. Adhi sales hai kaadu, marketing hai kaadu, media hai kaadu ekkada chooda anddi maata mulaanye. Mana gamba nagesho rogaru, patabiramagal and trainetsu gandakki lakshal lakshal sampai njagaluktu na anddi. Only because they are able to deliver. Maa master kaari nandu lho kaalap leed anddi. Endi kanda aenu service minded cover. so when you can earn lakhs if you are going to be particular to develop your communication skills then you are going to develop your uh, leadership qualities have confidence building with you and sky is the limit you are going to achieve whatever you want so from today you are going to work towards your goal and a burning desire in the stomach then understand passion in the belly, uh, belly compassion in the heart innovation in the mind anesi oka daggaru nenu chusaanandi uh, similar ga how that compassion in the heart i must achieve padukune daaka tapana tapatryam mm nenu saadhinchali saadhinchaliyo ippudu menam sachin tendulkar no wrestling vallo inkokkalno chess vallano chustamandi pagalu ratri nidra aaharalu maani tapana padi vaallu achieve chestarandi inta pedda cinema heroes kuda repu vaalla cinema release avuthundante vaallu nidra pattadandi ante the work they are going to contribute is going to make them that they should achieve something in their life is not only because of money not only because of name some satisfaction they're going to uh, derive from the goal when they're going to achieve in their life so all the best you're going to achieve your goals thank you very much oka comprehensive review laga durga madam మొదటి ఉలిదెబ్బకు శిల శిల్పం కాదు మొదటి ఉలి దెబ్బకు శిల్పం కానందుకు శిల్పి నిరుత్సాహపడకూడదు శిల్పం తయారవ్వాలంటే చాలా కృషి చేయాల్సి ఉంది అన్న స్పృహతో ప్రారంభించినప్పుడే మొదటి దెబ్బ పరచదు అనే తత్వం తెలిసినప్పుడు కొట్టవలసిన దెబ్బల్లో అది మొదటి దెబ్బ అని తెలుస్తుంది అది పరిణతి ఎన్నిసార్లు ఎన్ని తీర్లు ఎవరు చెప్పినా ఏం చెప్పినా మీకున్న బలహీనత మీ బద్ధకం అని చెప్తారు ఆ బద్ధకాన్ని వదిలించుకోండి సందిగ్ధ స్థితి అనిశ్చిత స్థితి నిర్ణయించుకోలేకపోతున్నాము ఏం చెయ్యాలో తెలీదు ఎలా చేయాలో తెలీదు అనేటువంటి కొన్ని మళ్ళీ ఇదంతా కూడా బలహీనతే మీరు బాగుపడటానికి పెద్ద ఆటంకం ఎవరు అంటే ఒక్కోసారి మీరే చెప్పాల్సి వస్తుంది అంటే అదే సార్ అన్యాయంగా ఉంది మేము బాగుపడటానికి మేమెందుకు అడ్డమవుతాం సార్ అన్యాయంగా ఉందంటే మీరు అని అంటే మీ బలహీనతలు అడ్డము అని అర్థం సో అందుకని ఈ వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినటువంటి విషయాలు ప్రస్తావన చేస్తున్నప్పుడు ఎవరైనా టాపిక్ ఏదైనా చివరికి మళ్లీ మనల్ని ఒక్క పాయింట్ దగ్గరికి తీసుకొస్తారు ఏమిటది నిద్రలేవలసింది నీవు అన్నం కలుపుకుని తినవల్సింది నీవు జీర్ణం చేసుకోవలసింది నీవు నిద్రపోవాల్సింది నీవే ఆహార నిద్రాభయ డాష్ డాష్ నాన్ ట్రాన్స్ఫరబుల్ నాన్ ఎక్స్చేంజబుల్ అని చెప్పని చెప్తారు రైట్ ఇప్పుడు మళ్ళీ ప్రస్తుత అంశానికి వస్తున్నాను మొట్టమొదటి సంగతి కొన్ని కాంపిటీషన్స్లలో ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజు థర్డ్ ప్రైజ్ ఉందనుకోండి ముందు థర్డ్ ప్రైజ్ డిక్లేర్ చేస్తారు అదొ పద్ధతి అంటే థర్డ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు పాపం కొట్టవలసిన వాళ్ళు ఉత్సాహంగా చప్పట్లు కొడతారు థర్డ్ వచ్చిన వాళ్ళకి అయ్యో ఫస్ట్ సెకండ్ వస్తుందనుకున్నా రాలేదు నాకు థర్డ్ ప్రైజ్ వచ్చింది అని వాళ్ళు ఆ తర్వాత నిశ్చింతగా కూర్చుంటారు ఎందుకంటే ఫస్ట్ సెకండ్ మళ్ళీ ఆ పేరు చెప్పరు కదా పాయింట్ అర్థమైందా పాయింట్ అర్థమైంది కదా రైట్ ఇప్పుడు నేను దాదాపు అలాంటి చిన్న ట్రిక్ ఒకటి ఫాలో అవుతున్నాను మా రవీంద్రని ఇక్కడికి రమ్మనమని చెప్పి రవీంద్ర జీ నరేష్ గారు ఎవరండి రావచ్చు నేను నేను ఎందుకున్నాడా ప్రవీణ్ కుమార్ బి అయ్యా ఎక్కడ ఉన్నారు పిహెచ్డి ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసరు గా మూడు రమాదేవి ఇప్పుడు ఈ ముగ్గురు మిత్రులకి అభినందనలు చెబుతూ మిగిలింది నేను చెప్పకనే అర్థమైంది వాళ్లకు మీకు కదా ఇప్పుడు కృష్ణమూర్తి గారిని ఇక్కడికి రమ్మనమని రిక్వెస్ట్ చేస్తున్నారు పదవీ విరమణ చేసి విశ్రాంతి తెలియకుండా శ్రమ తెలియకుండా నా వల్ల ఈ సమాజానికి ఏదైనా ఉపయోగం కలిగితే నేను ఆనందిస్తాను అన్న ఆలోచనతో ప్రారంభించి మన దగ్గరికి వస్తూ ఉంటారు ఇందాక మనం నిర్వహించుకున్న కార్యక్రమంలో వారితో సహా మరో ముగ్గురు మిత్రులు కలిసి నిర్ణయం చేశారు ఆ నిర్ణయించినటువంటి దాని పేర్లు నేను చదువుతాను ఆ మిత్రులకి వారి సంకల్ప బలంతో ఇవ్వబడుతున్న ఈ పుస్తకం నాదొక రిక్వెస్ట్ మీకు ఎలాగో కృష్ణమూర్తి గారు ఇది ఫ్రీగా ఇచ్చారు కదా మీరు ఒకటి కొని మీ సన్నిహితులకు ఒకరికి ఇవ్వండి న్యాయమే కదా నంబర్ టూ చదివి బాగుంటే ఇంకొకరికి ఇవ్వమని చెప్పండి బాగోలేకపోతే మీకు వాపస్ ఇచ్చేయమనండి మీకు అర్థమైందా అంటే శ్రదవని అని చెప్పండి సంకల్పం ఈ కాపీ అందని వాళ్లు కొనుకోదొక పుస్తకం నేను ఇందాకే మనజ్ చేసేశాను కాబట్టి దాని గురించి చర్చ అవద్దు ఇది జే మల్లేశం గారు అప్పల్ నాయుడు గారు పక్క పక్కన కూర్చున్నారు పి శేఖర్ గారు వెంకన్న గారు మీరంతా లెప్పిస్తూ లోపాలు వచ్చారు మారుతి కిరణ్ గారు మనస్ఫూర్తిగా ఆ పుస్తకం కావాలని కోరుకున్నందుకు ఆయన వ్రాయించుకున్నాడు మీరు పుచ్చుకున్నాడు పన్నింగ్ అంటే అక్కడ నెగిటివ్గా అది అగ్నిపర్వతం చెప్పినప్పుడు కొంపలాత్తుకుంటుందని చెప్పా మనం అలాంటి అని చెప్పుకోవాలి రగులుతున్నారు చల్లారని చల్లార్ చని చల్లారు నిమ్మని చెప్పండి అలవాటుకు వచ్చి నేనెవరూ ఆ న్యాయం మీరందరు చూస్తూనే ఉన్నారు కదా నేను వెళ్ళి అవునా కాపీ పడిస్తాను రికమాండ్ చేశాను చెప్పాను వాళ్ళు కూర్చుని ఆయనతో సహా నిర్ణయించుకుందే కదా కాకపోతే నేను షర్తు పెట్టాలా మీ నలుగురికి మనహా మిగిలిన వాళ్ళకి ఇవ్వండి నేను షర్తు పెట్టాల పర్వాలేదు న్యాయం ఈ రాజు రాజ్ గారు ఈసారి ఈ రెండు స్వార్థమే అనుకోండి నేను తీసుకోవటం లేదు మా నెహ్రూ గారికి మా రవీంద్ర గారికి ఇవ్వమని ప్రార్థన అరవై ఏళ్ళు ఏపీసీలు రాస్తే ఈరోజు ఫలితం ఈ కార్యక్రమం వారి సంకల్పంతోనే అనుకోకుండా అసలు నేనేదో మాట్లాడదామని అనుకున్నాను ఈ రోజున అనుకోకుండా వారి ఆలోచన వల్లనే ఒక కార్యరూపం ఒక రెండు చిన్న విషయాలు తర్వాత రెండు నిమిషాలు మాట్లాడండి ఒకటి మంచి చేయటానికి చాలా దీర్ఘమైన ప్రణాళిక ప్లానింగ్ అవసరమా అక్కర్లా వేలు లక్షలు కావాలా అక్కర్లా కావలసిందేమిటి మనస్సు అది ఒక ఎనిమిది నాకు కాపీ ఇచ్చారు ముందు రావటంతోనే ఒక ఎనిమిది కాపీలు ఆయన ఈనాడు ఇవ్వటం జరిగింది ఒక ఎనిమిది వందల రూపాయలు బహుశా నేను అనుకుంటాను ఈ రోజుల్లో ఒక ఇద్దరు గనక మంచి హోటల్ కు భోజనానికి వెళ్తే ఆ ఖర్చు దాదాపు అవుతుంది కొన్ని కోర్కెల మీద అదుపు సాధిస్తే మంచి వైపు మనం మన తెలివితేటల్ని మన ఆలోచనల్ని వేగంతో ముందుకు తీసుకెళ్లటానికి వాడుకునే అవకాశం ఏర్పడుతుంది వారిని కృష్ణమూర్తి గారిని అభినందిస్తూ గాడ్ బ్లెస్ యూ సార్ అని చెప్తూ మాటలు చెప్తే ఉత్తేజం కలిగించడానికి ప్రయత్నం చేయండి నా పేరు యాదవ కృష్ణమూర్తి రిటైర్డ్ ఎంప్లాయీ వర్క్ ఇన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నంద్యాల తెలుగు ప్రాజెక్టు యాభై ఎనిమిది సంవత్సరాల తర్వాత నేను రిటైర్డ్ అయిన తర్వాత పనిచేస్తుంది ఇది మైక్ కాదండి రికార్డర్ వాయిస్ సో రెండు వేల ఆరు నుంచి నేను హైదరాబాద్ లో ఉండడం జరిగింది పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ దాదాపు ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టింటాను ఐదు వేలు ఏడు వేలు స్టార్ హోటల్ తర్వాత ఆ రోజు నుంచి నాకు మొదటి సంవత్సరం మొదలైంది నా జీవితంలో అంతకుముందు ఉద్యోగము ఇండ్లు అది వేరే వ్యాపకం లేదన్నా అందుకని రమణ మహర్షి ఏం చెప్తాడంటే ఆయన దగ్గరికి పోతే నో యువర్ సెల్ఫ్ అంటాడు నిన్ను నువ్వు తెలుసుకుంటే నీకు అంతా తెలుస్తుంది మనం అట్లా చేయడం లేదు ఏదేదో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తుంటాం రాజశేఖర రెడ్డిని గురించి గండలసేపు మాట్లాడతాం మనం ఏ పొద్దు రెడ్డితో మాట్లాడింది లేదు ఇన్ యాబ్సెన్స్ ఆఫ్ దట్ పర్సన్ మనం మాట్లాడనే కూడదు అసలు ఏది సో ఆరు అంటే ఏడు ఏడు సంవత్సరాలు నాకు ఇప్పుడు వయసు మిగతా యాభై ఐదు సంవత్సరాలు పోయింది ఇది ఎందుకంటే నన్ను గురించి నేను తెలుసుకోలేదు నా శక్తిని నేను తెలుసుకోలేదు ఇప్పుడు తెలుసుకున్న తర్వాత నా మా ఇద్దరు కొడుకులు అమెరికాలో ఉన్నారు కోడలి డాక్టర్ ఆనంది నా భార్య కూడా ఉద్యోగం చేస్తుంది ఇరవై జీతము భగవంతుడు ఇంతమందికి మా ఇంట్లో అవకాశం ఇచ్చాడు నేను సమాజానికి ఏం చేస్తున్నానని ప్రతిరోజు నాకు నిద్ర రావడం అందువల్ల ఈ మధ్య కొత్తపేటలో అనాథ విద్యార్థి గృహం అక్కడ వంద మంది స్టూడెంట్స్ అరవై నాలుగు బర్త్డే మే పదహారో తేదీ పోయినలా ఒక వంద మందికి డిన్నర్ అరేంజ్ చేశాను ఆ రోజు నేను ఏం తినకపోయినా నా కడుపు నిండి సో మనం రోడ్డు మీద పోయే ఒక గుడ్డివాణి రోడ్డు దాటించండి మీకు ఎంత ఆనందం ఉండదు రాబిన్ శర్మ అని పర్సనాలిటీ ట్రైనర్ ఉన్నాడు ఆయన చెప్తాడు ఇవ్వడం నేర్చుకోండి వస్తుంది మనం ఇవ్వడం నేర్చుకునే అది టెన్ టైమ్స్ మళ్ళీ ఎన్నికొస్తుంది మనకు ఒక పుస్తకం చదివే నెలకు ఒక కొత్త పుస్తకం చదవండి రోజుకు ఒక కొత్త మనిషితో మాట్లాడండి మీకు పరిచయం లేని వ్యక్తితో కమ్యూనికేషన్ పెంచుకోవడం బుక్స్ రీడింగ్ బాగా మీరు ఎంత చదివితే జీవితం మీకు అంత తెలుస్తుంది నేను ఇప్పుడు కూడా ఒక జత బట్టలు కొనకపోయినా పది పుస్తకాలకు ఉంటాను ఇప్పుడు కూడా నా బండిలో పది పుస్తకాలున్నాయి సాహిత్య భారతిలో ఇప్పుడే తీసుకుని వచ్చాను రాబిన్ శర్మ టెన్ బుక్స్ రాశాడు ద మంగ్ హూ సోల్ ఈ స్ ఫిరార్ మన అదృష్టం పోతే తెలుగులో కూడా ట్రాన్స్లేషన్ అయ్యచ్చా మెగా లివింగ్ లీడర్షిప్ ఇస్ లీడర్ మాకు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్లో రాజేష్ మూర్తి అని ఈజ్ ఫ్రమ్ బెంగళూరు లీడర్స్ అని సంబోధించేవాడు ఆయన వన్ హూ మెయిన్ హిమ్ ఆర్ హర్ సెల్ఫ్ ఎ లీడర్ మనలు మనను ఏ విధంగా ఉండాలని నిర్వహించుకోవడమే మన లీడర్ లీడర్స్ అని అంటారు లీడర్స్ అంటే ఎవరో పొలిటికల్గా ఉన్నాడో వాడో వీడో కాదు మనం అందరం కూడా లీడర్స్ సో ఒక డైరీ రాసే అలవాటు చేస్తాయి అంటే నేను డైరీలో ఓ భగవంతుడా ఈ రోజు నేను జీవించి ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు అని చెప్తాను దాంట్లో పోయి మనిషి కీతాపు థ్యాంక్స్ అంటాం ఇన్ని భగవంతుడు మనకు ప్లస్ లో ఆలోచనే చేయడు మనిషి మైనస్లో గురించి ఆలోచన చేస్తున్నాడు కదా ఉన్నదాని గురించి సంతోషపడదు లేని దానికోసం ప్రయత్నం చేసి సాధించాల రావురి భరద్వాజ చూడండి జ్ఞానపీఠ అవార్డు మన ఈ మధ్య ఎన్ని కష్టాలు అవమానము ఆకలి నా లక్ష్యాన్ని ఏమి చేయలేకపోయినాయన్నాడు ఆయన ఎక్కడెక్కడో కాదు మన ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలి గొప్ప గొప్ప మన పక్కనే చుట్టూ చూడండి మీరు దగ్గరనే ఎవరో గతంలో జరిగిపోయినవి కాదు రామోజీరావు అబ్దుల్ కలాం ఒకప్పుడు న్యూస్ పేపర్లు అమ్మాడు ఆయన రామేశ్వరంలో ఈ దిగండి ప్రెసిడెంట్ ఆఫ్ అవర్ ఇండియా ఆయన ఎప్పుడు పొలిటికల్ లీడర్స్ తో మాట్లాడాడు పిల్లలు పిలిచి కళలు కనండి మన కళ ఏ విధంగా ఉండాలి తెసా మనకు రాత్రి నిద్ర రాకూడదు అది కళ సో ఈ రోజు నుంచైనా మీరు ఒక డైరీ రాసి అలవాటు చేసుకోండి నెలకు కొత్త పుస్తకం చదవండి ఆ దాంట్లో ఆ లక్ష్యాలు అనేవి రాయండి రామన్నమలు మీరు ఏం సాధించండి మాకు పర్సనాలిటీ డెవలప్మెంట్లో విజువలైజేషన్ అనేది చెప్తారన్నమాట నేను ఈ మధ్య కార్ డ్రైవింగ్ పోతున్నాను బజాజ్ ఎలక్ట్రికల్స్లో ఫ్రిడ్జ్ టీవీ కొన్నాను వాళ్ళు ఏదో బంపర్ ప్రైజ్ పెట్టారు పది నెల పదహారవ తేదీ ఒక పది లక్షలు ఫస్ట్ ప్రైజు ఉందాయి కారు అవి నాకు వచ్చినాయి అని చెప్పి నేను రోజు ప్రతిరోజు డైలీలో రాసుకుంటున్నాను రేపు పదహారో తేదీ నేనే తెచ్చుకుంటాను విజువలైజేషన్ అనేది నాకుంది ఆల్రెడీ మనం ఏది సాధించాలనుకున్నామో అది ఆల్రెడీ మనము నేను ఆ కారు డ్రైవ్ చేసుకున్నట్టు ఊహించుకుంటూ ఉంటాను ప్రతిరోజు నేను నా టూ ఉంది బట్ నేను కారులోనే వచ్చినట్టు ఊహించుకుంటూ నాకు ఆ లక్షలు వచ్చి నేను బ్యాంకులో తీసుకుపోయి క్యాష్ వేసినట్టు అది నా అకౌంట్ ఎస్బీఐ అకౌంట్లో పడినట్టు విజువలైజేషన్ అంటారు మనసు అంటే ఊహ చాలా గొప్పది మీరు దేన్నైతే ఊహిస్తూ ఉంటారో అదే జరుగుతుంది బలంగా సంకల్పం ఉండాలి విజువలైజేషన్ అంటారు సో ఈ రోజు గోల్లో గోల్ లేని మనిషి జీవితం బతకడం అనవసరం అసలు అసలు ఒక చూడండి నీళ్ళ ఇస్తుంది నది నీళ్లు మనం దాగుతున్నాం ప్రతిదాని గురించి మనం చాలా మంది గురువులు ఉన్న చీమల గురించి డిసిప్లిన్ నేర్చుకోవచ్చు దాన్ని మన దారిలో దాన్ని అడ్డగిస్తే మళ్ళీ ఇటు తిరిగి ఇట్ల ముందుకు పోతుంది కానీ వెనక్కి రాదు మన చిన్న ఆటంకం జరిగితే ఏం చేయలేము అనుకుంటుంటాను చిన్న ఉద్యోగం చేయడానికి అవమానంగా ఇన్ఫీరియారిటీ కంప్లెక్స్ మన ఇంట్లో మనం పనులు చేయము నా బట్ట నేనే కూతుకి నేనే ఆయరన్ చేసుకుంటాను తప్ప అది నేను ఒంటరి నేనే చేసుకుంటున్నాను ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ చాలా ఉంది స్టూడెంట్స్ మధ్య ఏమి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఏం కావాలో అనుకుంటున్నారంటే ఎవరు చెప్పరు ఇంకా ఏమి అనుకోలేదు అన్న ఒక మనం బస్సులో ప్రయాణం చేస్తే ఒక బస్సు లేట్ అయితే ఎందుకు లేట్ అయిందని అడుగు మనం ఏం చేస్తున్నాము మన జీవితంలో లక్ష్యమే లేదు అసలు ఏం కావాలనే ప్లాన్ కూడా లేదు ఈ రోజు నుండి డైరీ రాసి అలవాటు చేసుకోండి కొత్త పుస్తకం చదుకోండి ప్ప చెప్దాం అనుకుంటున్నా రెండు పేజీల ఎస్ఏ ఒకటి వచ్చే నెల మొదట ఆదివారం నాడు మీరు చదివి వినిపిస్తారు మాకు ఇవన్నీ చదివితే మీకేమనిపించిందో ఒక రెండు పేజీల ఎస్ఏ్ రాయండి ఆర్థికంగా ఏదైనా అధ్యక్షులు వారు అక్కడ ఉన్నారు చెప్పండి తప్పకుండా ఆలోచిద్దాం చాలా ఉంది చేయాల్సింది ఆర్థికంగానే యువభారతికి సాయం చేయగలను అంటున్నారు ఇది ఒకటి న్యాయం కదా నువ్వే తెచ్చావు కాబట్టి నేకేవమ్మా దుర్గా నెహ్రూ గారు అయిపోయింది నాదైపోయింది ఇంకా నేనేం మాట్లాడు నేను వింటాను ఒకటి రఫీ గారిని రిక్వెస్ట్ చేద్దాం ఒక ఐదు పది నిమిషాలు ఆయన కదిలేది కదిలించేది కవిత్వం లాంటిది ఆజావ్నా ఆ బుటకేతో ఆజావు లేచినప్పుడు రావాలరా నాయన మళ్లీ కూర్చుంటే మళ్లీ ఉత్సాహాన్నిపడం కష్టమవుతుంది రఫీదయ్యాక తాను తాను అయ్యాక మీ ఇద్దరు మిగిలిన సమయాన్ని ముప్పై ముప్పై నిమిషాలు వాళ్ళు ఎలా ఎంత మిగులుతుందో పనిచేసుకోవాలి నైదేనా కాస్త ఫరక్ పడా మామూలుగా ఒక వ్యక్తిని పరిచయం చేయటం తేలిక అనుకుంటాం గానీ కష్టమండి ఎన్నో లక్షణాలు ఉన్నప్పుడు ఒక పర్టికులర్ లక్షణం మీద ఫోకస్ చేయటం సహజంగా జరుగుతుంది అని మోటివేషనల్ స్పీకరు ట్రైనరు అని చెప్పను నేను ఒక మూడు నాలుగు సంవత్సరాల ఇక్కడ ఒకసారి పరిచయం చేస్తూ అతనిలో ఒక కవి ఉన్నాడు ఒక రచయిత ఉన్నాడు అన్నట్టు నేను వేరే కోణాలతో నేను అర్థం చేసుకునే వ్యక్తిత్వాన్ని పరిచయం చేయడం జరిగింది సాధారణంగా బాగా మాట్లాడేవాళ్ళు నాగ్ త్రిసంత మటుకు రాయటంలో ఇబ్బందులు పడతారు కొందరు బాగా రాస్తారు మాట్లాడటంలో అంత చాతుర్యం ఉండకపోవచ్చు కొందరు రెండిట్లోనూ సమాన ప్రతిభను లేక అసమాన ప్రతిభను కలిగిన వాళ్ళు ఉంటారు వారు రాసిన జయం అనే పుస్తకం గనక మీరు చదివితే కథాకలితాత్వయుక్తి అనో లేకపోతే కథాకథన వైచిత్ర చెప్తారనుకుంటాను చాలా అద్భుతమైన కలన్ నడిపే సామర్థ్యం ఉన్నటువంటి గలం కలిగిన వ్యక్తి రఫీ గారిని తన ఆలోచనలు కాసేపు పంచుకోమనని కోరుతున్నాను ఒక్క నిమిషం మా ఊళ్ళు ఏదో చెప్తారంటే ఎందుకంటే గర్కీ మూర్తి రాజబరాబర్ కదా వాడు ఎప్పుడు సార్తో విన్నాడు మూడు సార్లు రామకృష్ణ అయితే నేనేం చేశాను అంటే రషీ గారిని వినిపిద్దామని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ని మోటివేట్ చేసినా వాడు చేసి ఒక కారు మాట్లాడి ఆ ఐదు మందిను ఆరు మందిను సాయిబాబా టెంపుల్కి తీసుకొచ్చాను వాడు ఒకప్పుడు టెన్త్ ఫెయిల్ అయిన వాడు ఇప్పుడు యూకేలో పాస్ అయినాడు ఇక్కడ స్పందన లాంటిది నాకు ఎక్కడా కనిపించట్లా చలనాలే కనిపించట్లేదు సంచలనం ఎక్కడికెళ్ళ వస్తుంది నేను యూజువలీ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవెనింగ్ గుడ్ మార్నింగ్ అలా విష్ చేసి మొదలు పెట్టాలనుకుంటా కానీ కానీ దాదాపు చాలా సార్లు చెప్పినట్టు ఇక్కడ కూడా చెప్పాల్సి వస్తుంది గుడ్ ఆఫ్టర్నూన్ అని విష్ చేయడానికి నాకు భయమేస్తుంది కారణం ఏంటంటే మీలో కూర్చున్న వాళ్లలో చాలా మంది నాకు తప్ప అందరికి చెప్తున్నాడు అని ఫీల్ అవుతారు కాబట్టి ఖచ్చితంగా నాకు చెప్తే నేను రియాక్ట్ అవుతాను చెతున్నాడు అనుకుంటే ఖచ్చితంగా రియాక్ట్ అవునా సో మనము గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవివెనింగ్ అలాంటి గ్రీటింగ్స్ ప్లెజెంటరీ ఎక్స్చేంజ్ లేకుండా కార్యక్రమం కానిచ్చేద్దాం ఏమంటారు కానీ గుడ్ ఆఫ్టర్నూన్ అని స్పందించాం గ్రేట్ విషయం ఏంటంటే నేను మాట్లాడుతుంటే చైర్ కి మీద కూర్చున్న పెద్ద మనిషికి తేడా తెలియాలి నేను చైర్ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పాను అనుకోండి అది అలానే ఉంటది చీర మీద కూర్చున్న మహాన్ బావుడికి చెప్తే స్పందిస్తాడు సో నేనిప్పుడు చెప్పేది చేరుకా చీరు మీద కూర్చున్న పెద్ద మనిషిగా తేలాలి అంటే స్పందన కావాలి ఎస్ సార్ నో లెట్ బీ సి ఐ వాంట్ ది లౌడెస్ట్ రెస్పాన్స్ లౌడెస్ట్ రెస్పాన్స్ లౌడెస్ట్ రెస్పాన్స్ ఎట్రా రెచ్చగొడుతున్నాడు అని మీకు డౌట్ రావచ్చు డౌట్ రాకండి డౌట్ రావద్దు కన్ఫర్మ్ అయిపోండి రెచ్చగొడుతుందని శవాల్ని ఎవ్వరూ రెచ్చగొట్టలేడు జీవం ఉంటే రెచ్చగొట్టగలం రైట్ ఎస్ సార్ ను ప్రాణం ఉంది అని నమ్ముతున్నాను కాబట్టి మిమ్మల్ని రెచ్చగొడుతున్నాను నాకు ఐ వాంట్ ది బిగ్గెస్ట్ అండ్ బిగ్గెస్ట్ అండ్ బిగ్గెస్ట్ అండ్ బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ అండ్ బిగ్గెస్ట్ రెస్పాన్స్ ఆర్ యు రెడీ చాలా గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరి బాడీ గ్రేట్ గ్రేట్ మీరు గమనించండి ఒక్క గుడ్ ఆఫ్టర్నూన్ నాకు కావాలి అది నా లక్ష్యం దానికోసం నేను ఇంత కష్టపడాల్సి వచ్చింది సో మీ కావాల్సింది మీరు అందుకోవాలంటే దీనికంటే కాస్త ఎక్కువ కష్టపడాలి సింపుల్ అష్టపడకపోతే ఏది రాదండి కాపోతే గోల్ గురించి మాట్లాడుతున్నారు మేడం గారు చెప్పారు విన్నాను నేను సార్ గారు చెప్పారు విన్నాను చాలా నచ్చేసింది నాకు మా జవహర్ గారికి మెసేజ్ తెలుస్తుంటే ఆయన స్పందించట్లేదు ఆయన ఏదో జవహర్ సా చూస్తుంటే నాకెందుకో నీరసం నిస్తారం నిర్వేదం నిర్వర్యం నిర్దాశ్యం నిస్పృహ అన్ని నిర్లు నిస్లు కలుగుతున్నాయి ఎందుకో తెలీదు అప్పుడప్పుడు మా మధ్య ఫైటింగ్ జరుగుతుంటుంది మై ఎల్డర్ బ్రదర్ ఎనీవేస్ కమింగ్ బ్యాక్ టు ది సబ్జెక్ట్ ఆఫ్ గోల్ ఓ కుర్రాడు హాలీవుడ్ లో తిరిగేవాడు ఓ జేబులో ఓ కాగితం బుక్ లాంటిది ఉండేది ఇదేంట్రా అంటే ఇది చెక్ అనేవాడు ఏంటి ఇచ్చే దిస్ ఇస్ మై రెమ్యునరేషన్ యువర్ రెమ్యునరేషన్ ఇట్స్ మై రెమ్యునరేషన్ అందులో సున్నాలు లెక్కబెట్టడానికి చాలా టైం పట్టేది వారిని ఏం రెమ్యునరేషన్ రా ఇది అంటే నేను రేపటి రోజున హీరోగా అవుతాను నాకు ప్రొడ్యూసర్లు ఇవ్వబోయే ఫీజు ఇది ప్రొడ్యూసర్లు ఇవ్వబోయే ఫీజు ఇచ్చేసారా లేదు ఇస్తారండీ ఎలా తెలుసు ఇస్తారండీ తీసుకోవాలి అనే తెలివి నాకుంటే ఇవ్వాలి అనే ఇంగితం వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు ఎవడు నమ్మలేదు కాకపోతే నవ్వడం మాత్రం జరిగేసింది ఆ కుర్రాడు అలా తీసుకుని తిరిగేవాడు కాలం సినిమాల్లో రయ్యన కాకపోయినా కానీ మెల్లమెల్లగా సాగిపోయింది కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి ఒకరోజు ప్రపంచం మొత్తం న్యూస్ పేపర్లో చదివింది హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ ఆన్ అర్త్ అని ఆ వ్యక్తి పేరు జిమ్ క్యారీ అండ్ జిమ్ క్యారీ అవ్వడం అంటే అప్పట్లో అలా జేబులో చెక్ పెట్టుకుని తిరిగిన కుర్రాడి యామతిహి సామతహ నువ్వేదైతే అవ్వాలి అనుకుంటున్నావో ఖచ్చితంగా అది మాత్రమే అవుతావు కాపోతే అవ్వాలి అనుకోవాలి సమ్ టైమ్స్ ఐ హావ్ మై ఓన్ ఐడియా అబౌట్ డిజైర్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ కెన్ యూ షేయర్ ఇఫ్ యు డోంట్ మైండ్ ఎస్ ఆర్ నో ఎస్ సర్ నో ర్నింగ్ డి ఐవ్ రిజర్వేషన్ బర్న్ అవ్వాల్సింది డిజైర్ కాదు నువ్వు రగలాల్సింది నువ్వు కాలాల్సింది నీకు మాడాల్సింది నీకు ఎక్కడో ఎక్కడో కాలాలి ఎక్కడో మాడాలి ఎక్కడో తాకాలి అప్పుడే నువ్వు మారాలి అనేది మొదలవుద్ది కోరికలు రగులు తేమవ్వు నువ్వు కాలిపోవాలి నువ్వు రగిలిపోవాలి desire is burning nothing is going to happen you got to burn with desire you got to burn with desire you got to burn with desire and as far as goal is concerned uh i remember my master used to tell me goal should never be realistic i was amazed how come realistic undo how how goal should never be really practical I was wondering, wow, what's this? Practical? Underdut, realistic? Underdut? Goal should not have any rational. I don't know. Rational is not true, realistic is not true, practical is not true. And goal should never be logical. Logical is not true, it's not true. I'm telling you, 10 o'clock in the office, 5 o'clock in the office, do a job, do a job, do a job, do a job, do a job, do a job, do a tea, do a coffee, do a paper, do a job, మళ్ళీ సాయంత్రం డిన్నర్ సాయంత్రం అలా కాసేపు వాకింగ్ చేసి రాత్రి డిన్నర్ చేసి పడుకోవడం మంచికి జీతాన్ని తెచ్చుకోవడం దిస్ ఈస్ వెరీ వెరీ ప్రాక్టికల్ అప్రోచ్ ఎనీ ప్రాక్టికల్ పర్సన్ కెన్ హావ్ దిస్ అండ్ డూ ఇస్ దెన్ ఐ ఆ సరే ఇంకో విషయం నేను చెప్పిన దానితోనల్ల మీరు ఏకీభవించాల్సిన అవసరం లేదు ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీబడి యాక్సెప్ట్ గొడాలిస్త రిక్వెస్ట్ వన్ అండ్ ఆల్ టు అండర్స్టాండ్ వాట్ ఇస్ సె మళ్ళీ దెన్ వాట్ ప్రాక్టికల్ నా ఉద్యోగం నా ఇల్లు నా పిల్లలు నా లైఫ్ వెరీ వెరీ ప్రాక్టికల్ ఒక రోజు చర్చిలో ఫాదర్ ని ఒక వ్యక్తి కలిసాడు ఫాదర్ ఆ వ్యక్తికి సైన్స్ గురించి బాగా పరిచయం ఆ ఫాదర్ అతను కూడా కొద్దిగా ఉత్సుకత ఉండేది డెవలప్మెంట్ మీద ఆయన నిన్ను అడిగాడు భవిష్యత్తులో ఎలాంటి మార్పులు చేసుకోబోతున్నాయి మీ సైన్స్ లో మీ ఎడ్యుకేషన్లో అని అప్పుడు ఈ వ్యక్తంటాడు సార్ భవిష్యత్తులో విమానాలు ఎగురతాయి విమానాల ఆవునండి యంత్రాలు అయితే ఆ ఫాదర్ ఐ మీన్ ప్రీస్ట్ ఐ మీన్ పాస్టర్ హీస్ నాట్ ఎ ఫాదర్ హి వాజ్ ఎ పాస్టర్ దీ సెట్ హౌ కెన్ ఇట్ మీ యాజ్ పర్ బైబుల్ Humans cannot fly. Then our gentleman answered, You are right, my dear pastor. But the thing is, Manishimatram, Aakasham loo kelthadu. I don't believe you. Shut up. Then he says, While going, Children sir, Manishiki meghalanu muddhaarali ane kori kaligindhi. Aakasham loo santagam pettaali ane kori ka kaligindhi. Ningi loo viharinchaali ane kori ka kaligindhi. అలా అలా అలా గాలిలో తేలాలి అనే కోరిక కలిగింది అసంభవము అన్నాడు ఇతను వెళ్ళిపోయాడు ఓ పది ఇరవై సంవత్సరాలు ఐడోంట్ రిమంబర్ ది పీరియడ్ గడిచిపోయాయి దాని తర్వాత ఏరోప్లేన్ ఫస్ట్ ఎయిర్లైన్స్ ప్రైవేట్ ఎయిర్లైన్స్ కింద క్యాప్షన్ వింగ్స్ ఆఫ్ ది మ్యాన్ అని ఈ ఏరోప్లే కనుక్కున్న రైట్ బ్రదర్స్ ఎవరో తెలుసా ఈ పాస్టర్ యొక్క ఇద్దరు కొడుకులు ఐ మీన్ హియర్ దెర్ వాజ్ నో లాజిక్ దెర్ వాజ్ నో లాజిక్ దెర్ వాజ్ నో ప్రాక్టికాలిటీ దెర్ వాజ్ నో ర్యాషనల్ బట్ దింగ్ దేర్ గోల్ వాజ్ ఎస్ నేను మేఘాల్ ముద్దు పెట్టుకుంటాను క్రికెట్ సెవెంటీస్ అండ్ ఎయిటీస్ క్రికెట్ ఈస్ కన్సర్న్ వన్ డే ఇంటర్నేషనల్ అరవై ఓవర్ల మ్యాచ్ ఉండేది టీవీల ముందు కూర్చునే వాళ్ళు సునీల్ గవాస్కర్ రవి శాస్త్రి బ్యాటింగ్ చేసేవాళ్ళు బౌలర్ వచ్చి బాల్ చేస్తే కొడతారా ఈరోజు విరగా తీస్తాడ్రారగా తీస్తాడ్రారగా తీస్తాడ్రా అనేసరికి బాల్ ని రెండో బాల్ కనీసం ఫిక్సర్ కనీసం మళ్ళీ రెండో బాల్ టక్ మూడో బాల్ టక్ నాలుగో బాల్ టక్ ఐదో బాల్ టక్ ఆరో బాల్ మనం కాంప్రమైజ్ అయిపోయి సింగిల్ రన్ తీస్తాడ్రా అనేవాళ్ళు ఆరో బాల్ కూడా టే ఆడ సిక్స్ లు ఫోర్లు లు వై సింగల్ రావట్లా లాస్ట్ కి మనం కాంప్రమైజ్ అయిపోయాం అలాంటి రోజులు మొదటి పదిహేను ఓవర్లలో ఓ ముప్పై ముప్పై ఐదు మ్యాక్సిమం నలభై పరుగులు చేస్తే రెస్పెక్టబుల్ స్కోర్ ఫిఫ్టీ ఓవర్స్ మ్యాచ్కి వచ్చేసరికి ఫిఫ్టీన్ ఓవర్స్ లో ఒక రోజు శ్రీలంకన్ క్రికెట్ టీం కోచ్ శ్రీలంకన్ కెప్టెన్ అప్పుడే టీంలో ఎంటర్ అయ్యాడు ఒక బౌలర్ బౌలర్ స్పిన్నర్ ఎంటర్ అయ్యాడు వాణ్ణి పిలిచారు మనము ఒక యజ్ఞం చేయబోతున్నాం ఆ యాగంలో ఖచ్చితంగా యూ ఆర్ దూస్ గోయింగ్ టు లీడ్ ఏం చెయ్యాలి బాల్ పడంగానే విరగదీయాలి బంతి పగిలిపోవాలి అలా కొట్టాలి బ్యాట్ బద్దలవ్వాలి అలా కొట్టాలి ఎప్పుడు యూ హ్ టు గో అండ్ ఓపెన్ ది బ్యాట్ నేను ఓపెనింగ్ సిక్స్త్ డౌన్ ఫిఫ్త్ డౌన్ సెవెంత్ డౌన్ పంపిస్తారు లేదు నిన్నే పంపిస్తాను ఏం చేయాలి మొదటి బాల్ నుండే కొట్టడం మొదలు పెట్టాలి అడ్డంగా కొట్టేయాలి స్టార్టింగ్ ఫిఫ్టీన్ ఓవర్స్ లో బాల్ ని ఎవడు ఇలా కొట్టేవాడు కాదు అప్పుడు వాళ్ళందరూ అవర్ స్కోర్ అవర్ ఏజ్ ప్రత్యర్థి ఛేదించలేని స్కోర్ ని వాడికి ఇవ్వడం ప్రత్యర్థి మనం ముందు ఎంత పెద్ద స్కోర్ పెట్టినా దాన్ని వాణ్ ని పిలిచారు కొడితే గిడితే పదిహేను ఓవర్లలోనే కొట్టాలి అనే సూత్రం ఈ రోజు స్థిరమైపోయింది ఖాయమైపోయింది అంతకు ముందు ఫిఫ్టీన్ ఓవర్స్ లో ఎవడు కొట్టేవాడు కాదు బట్ దిస్ అప్రోచ్ 200 है, मार के 300 है, मार के 400 టోల్ మీ మై మాస్టర్ ఒకవేళ వాళ్ళ అప్రోచ్ వెరీ వెరీ ర్యాషనల్ ఉంటే శ్రీలంకన్ వుడ్ నెవర్ హ్యావ్ వన్ వర్ల్డ్ కప్ ఇట్ వాజ్ నాట్ ర్యాషనల్ క్రికెట్ క్రీడా పండితులు చెప్తారు మొదటి పదిహేను ఓవర్లలో గౌరవప్రదంగా ఆడి గౌరవప్రదమైన స్కోర్ సంపాదించాలి వెరీ వెరీ ప్రాక్టికల్ అప్రోచ్ యుట్ మై పాయింట్ అండ్ ఫైనలీ ఫైనలీ బికాస్ ఐ వాజ్ గివెన్ లెస్ టైమ్ ఐ హియర్ ఫర్ సమ్స్ నాకు ఇదే కావాలి ఇది తప్ప నాకు ప్రపంచం లేదు అని అనుకోవడం మాత్రమే కాదు దాని కోసం కష్టపడాలి ఒక ప్రఖ్యాత పెయింటర్ దగ్గరికి ఒక తను వచ్చాడు సార్ మీలాంటి కలను నేను సొంతం చేసుకోవడానికి నా ప్రాణాలు సైతం అర్పించడానికి సిద్ధమని అప్పుడు ఆ పెయింటర్ అంటాడు ఆర్టిస్ట్ పెయింటర్ ఆర్టిస్ట్ నేను ఆల్రెడీ ప్రాణాలు ఇచ్చేశాను కాబట్టి ఇది అందుకున్నా అండ్ గోల్ గోల్ గోల్ గోల్ గోల్ గోల్ అని చెప్తున్నారు గోల్ ఎందుకుండాలి అసలు గోల్ లేకపోతే సరిపోదా లాస్ట్ టైం ఇంపాక్ట్ ఎవరు అటెండ్ అయ్యారో నాకు తెలియదు ఆ సెషన్ లో నేను మొదలు ఒక విషయం చెప్పాను ఈ మధ్య కాలంలో నేను మహాత్మా గాంధీ బస్ స్టేషన్కి వెళ్లానండి ఒక బస్ ఎక్కేశాను బస్ కూర్చున్నాను కండక్టర్ వచ్చాడు టికెట్ టికెట్ టికెట్ టికెట్ అని టికెట్ తీసుకుంటున్నాను నా దగ్గర కూడా వచ్చాడు ఆ టికెట్ లో అన్నాడు దేదో అన్నా వాడు తీసుకో ఇస్తా అంటే తీసుకుంటాం కదా ఇచ్చే అంటాం తీసుకోండి ఇచ్చే అంటాం ఆ టికెట్ లో అన్నాడు అరే దేవ దేవ్ హాయ్ అన్న మళ్ళా అరే పైసా లక్తా మళ్ళా నేను అడగలేదు నువ్వు ఇస్తున్నావు ఎక్కడికివే కాబ మజాక్ మత్ కానీ నెయి మాలూ ఆడి కె బస్ కితో జానా जाती ना कहीं भी चले जाइये एक् मेला अंदर नव्तर अंदर मोहल्ला वैनका मनि कुर्चुना आयन वीप त बेटा जी सर एक्काली अस एक्सावा अवन बस एक्केशन बस एक्वेदेस्टन डिड्डेस दाने को प्लाटा ఎక్కడ చేరుకోవాలని ఐడియా ఉంటుంది అవును సార్ ఉంటుంది కదా అవును సార్ మీరు అంటున్నారు కాబట్టి అవునా అని అంటున్నా కానీ నాకైతే లేదు ప్లాన్ లేదా గోల్ లేదా డెస్టినేషన్ లేదా ఐ టోల్ సార్ మీకు డెస్టినేషన్ ఉందా అని అడిగారు మీకు గోల్ ఉందా మీకు టార్గెట్ ఉందా మీకు ఎయిమ్ ఆ మాకు ఉంది ప్లాన్ ఎక్కడికి వెళ్ళాలి అందుకే ఎక్కాం అప్పుడు నేను చెప్పాను ఆయనకి సార్ ఈ బండి నడిస్తే మహా అయితే నాలుగు గంటలు మహా అయితే ఆరు గంటలు దాని తర్వాత తన డెస్టినేషన్ చేరుకుని ఆగిపోతుంది ఈ నాలుగు గంటలు ఆరు గంటల ప్రయాణానికి మీరు వారాలు నెలలు సంవత్సరాల తరబడి ప్లానింగ్లు వేస్తారు లక్ష్యాలు పెట్టుకుంటారు లైఫ్ అనేది అరవై సంవత్సరాల ప్రయాణం కావచ్చు డెబ్బై సంవత్సరాల ప్రయాణం కావచ్చు దానికి ఏమైనా లక్ష్యం ఉందా దానికి ప్లానింగ్ ఉందా అలా లేకపోతే నేను కూడా మీద నవ్వాలండి మీరంతా తెలివైన వాళ్ళు ఓ నాలుగు గంటల ప్రయాణానికి డెస్టినేషన్ ఉండాలి ఏముండాలి ఉండాలి ప్లానింగ్ ఉండాలి కానీ ఎనభై సంవత్సరాల జీవితానికి డెస్టినేషన్ ఉండద్దు ప్లానింగ్ ఉండొద్దు అలాంటివి లేదు మీరందరూ మహానుభావులేనండి అనుకుంటే వెళ్ళిపోయాను థ్యాంక్ వెరీ మచ్ पेपर लाला मेसेज इवे प्रश्नवाये इकड़ राव प्ला जीवित एक्काली अनेक लक्ष्य